స్తోత్రం నైనా పరిషత్డా మేము ఉన్నతుడ సరశక్తి మంత్రిడా జీవంగళ ప్రభావ నా తండ్రి నీకే స్తోత్రంలో చెల్లించినం నాయన ఈ రాత్రి కాలం ఇచ్చిన అవకాశం బట్టి నీకే వందనాలు ప్రభావ ఏమి మేము చెల్లించడం నా తండ్రి ఏసు ప్రభాము పొద్దు నుంచి రాత్రి మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి భద్రపరిచి క్షేమంగా ఇంటికి చేర్చిన పతొక్క విధానాన్ని బట్టి నీకే స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన లెక్కలను స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావ ముఖ్యంగా ఏసుకృష్ణ ఆడబిడ్డి తొందరగా నడిపించి వాళ్ళకున్న అటంకాలని తొలగించండి ప్రభావ ఏసు ఏ ప్రాంతంలో ఎక్కడ సేవలు వాడబడుతున్నారు పతొక్కడని అభిషేకించి సేవలు వాడుకోండి వాళ్ళ కావసిన కులాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి ఇంకా యేసుకృష్ణ ఆమెలో బలంగా వాళ్ళ సేవలు వాడబడాలదేవా అద్భుతంగా ఆశ్చర్యంగా మీరు వాడుకోండి నా తండ్రి యేసు ప్రభానికి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన యేసూ ప్రభా ఈ ధన్యత ఎంతమందికి లేదో వారందరూ కలగచ్చేయండి ప్రభావ యేసు ప్రభా మీరే కారం లాకారండి ప్రభావ ఎంతమంది యేసు ప్రభా బ్రదర్లు ఉన్నారో ప్రదేశర్లు ఉన్నారో ప్రభ వారందరినీ సంధికొస్తే మీరు సహాయపడండి దావన్ని ఆత్మ నడిపింపు దయచేయండి ప్రతొక్క బ్రదర్ని స్వరంతతో పత్త బిడ్డతో మీరు మాట్లాడండి హెచ్చరించండి ఆయన సర్వశక్తి మంత్రాన్ని కేత్రంలో చెల్లిస్తున్నాం నాయన ఈ పాటల ద్వారా మీరు పొందండి ఏసుకృష్ణు వాక్యం చేతే మీరు మొత్తం మాట్లాడండి ప్రభ మమ్మల్ని దీవించండి ఆశీర్వదించండి నాయనా. ఏసు ప్రభని రాకడకు మమ్మల్ని అందరూ సిద్ధపరచుకోమని నజడని ఏసుకృష్ణ అడి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్లో అడుగువేయని నీ చూపులా నన్ను చూడని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 అడుగువేయని నీ చూపులా నన్ను చూడని నీ మాటలే మాట్లాడని నీ మనసు నాలో కలిగి ఉండని సముయేలు విన్నాడు నీ స్వరమును నీ చిత్తము జరిగించనే పేతురు నమ్మాడు నీ మాటను సముద్రము పైన నడిచని సముయేలు విన్నాడు నీ స్వరమును నీ చిత్తము జరిగించని పేతురు నమ్మాడు నీ మాటను సముద్రము పైన సముయేలులా ఏలులా నీ స్వరము వినగలిగే మనసింయా పేతురులా నీ మాటను నమ్మే విశ్వాసమిమ్మయా సముయేలులా నీ స్వరము నేను వినగలిగే మనసిమ్మయా పేతురులా నీ మాటను నేను నమ్మే విశ్వాసమిమ్మయా నీ మాటను నే నమ్మని నీ చిత్తము జరిగించని నీ మాటను నే నమ్మని నీ చిత్తము జరిగించని నీ అడుగులో అడుగువేయని నీ చూపులా నన్ను చూడని నీ మాటలే మాట్లాడని నీ మనస్సు నాలో కలిగి ఉండని నీలా ప్రేమించని నీలాగా క్షమించని నీలా కరుణించని నీలాగా నన్ను జీవించని నీ అడుగులో అడుగు వేయని నీ చూపులా నన్ను చూడని నీ మాటలే మాట్లాడని నీ మనసు నాలో కలిగి ఉండని సేపుకు తోడైయున్నావు నీవు శోధనను జయించనే యోహానుకు చూపావు నీ మహిమను పరలోక దర్శనమే ఏసేపుకు తోడైయున్నావు నీవు శోధనను జయించే యోహానుకు చూపీ మహిమను పరలోక దర్శనమే ఏసే పులా జయించే నీ తోడును నాకిం యోహానులా నీ దర్శనము చూసే ఆ భాగ్యమిమ్మయా ఏసేపులా జయించే నీ తోడును నాకిమ్మయా యోహానులా నీ దర్శనము నేను చూసే ఆ భాగ్యమిమ్మయా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 నీలాగ నను క్షమించని నీలాగా కరుణించని నీలాగ నన్ను జీవించని నీ అడుగులో అడుగువేయని వేయని నీ చూపులా నన్ను చూడని నీ మాటలే మాట్లాడని నీ మనసు నాలో కలిగి ఉండని నీవు చేశావు నీ తండ్రి ఇష్టాన్ని నీర తబలియాగమే నీవు చూపావు నీ తండ్రి ప్రేమను నీ ప్రాణత్యాగమే నీవు చేశావు నీ తండ్రి ఇష్టాన్ని నీ రక్త తబలియాగమే నీవు చూపావు నీ తండి ప్రేమను నీ ప్రాణ త్యాగమే నీ ఇష్టాన్ని నీ జరిగించే నీ కృపను నాకిమ్మయా నీ ప్రేమను నే చూపించే నీ మనసు నాకిమ్మయా నీ ఇష్టాన్ని నే జరిగించే నీ కృపను నాకిమ్మయా నీ ప్రేమను నే చూపించే నీ మనస్సు నాకిమ్మయా నీ ప్రేమను నేర్చూపని నీ ఇష్టము నెరవేర్చని నీ ప్రేమను నేర్చూపని నీ నీ అడుగులో అడుగు వేయని నీ చూపులా నన్ను చూడని నీ మాటలే మాట్లాడని నీ మనసు నాలో కలిగి ఉండని నీలా ప్రేమించని నీలాగా క్షమించని నీలా కరుణించని నీలాగా నన్ను జీవించని నీ అడుగులో అడుగువేయని నీ చూపులా నన్ను చూడని నీ మాటలే మాట్లాడని నీ మనసు నా నీ అడుగులో అడుగు వేయని నీ చూపులా నన్ను చూడని నీ మాటలే మాట్లాడని నీ మనస్సు నాలో కలిగి ఉండని నీ మనస్సు నాలో కలిగి ఉండని హల్లెలిగా థ్యాంక్ అక్క ప్రైజ్లు అడుగు ప్రభును రక్షకులైనటువంటి విశ్వ క్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా వందనాలు శుభములు చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం అయించుకుందాం పరిశుద్ధుడమైన తండ్రి ప్రేమా కనికరం కలిగిన దేవ కృప కలిగిన మా ప్రభావ సర్వశక్తి మంత్రుల సర్వాధికారి మీకు స్థుతులు స్తోత్రం విషల్లిస్తున్నాం తండ్రి నా తండ్రి గడిచిన కాలం కూడా ప్రభు మీకు కృపతో కనికరంతో మీ ప్రేమ వాత్సల్యములుగా ప్రభా మమ్మల్ని కాచి కాపాడినందుకై మీకు స్తోత్రములు మమ్మల్నింత వరకు కూడా ప్రభా సజీవంగా ఉంచినందుకై మీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఆయన ఈ రీతిగా ప్రభా నీ సాయంత్రకాల సమయంలో నీ సన్నిధిగా చేరి నేను ఈ రీతిగా నా తండ్రి నేను స్థుతించటకు స్వరం మీనటకు నీకు మొర మీరు ఇచ్చిన అవకాశాన్ని కృతజ్ఞతలు తెలుగు ఇదిగో నాయన ప్రభ సమయంలో నీ వాక్యాన్ని నేను ధ్యానించిపోతుండగా వేరే మాకు తోడుగుండండి నేను మాతో మాట్లాడండి ఏ రీతిగా తండ్రి నేను సంతోషపరచాలను ఏ రీతిగా నా ప్రభా నీ పరిచయలో ముందు కొనసాగాలో మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి పోత విస్తారమే పని వారు కొద్దిగా ఉన్నారు ప్రభా పని వారికి కావాల్సిన లక్షణాలు మేము ధ్యానించి నేర్చుకొని ఆ రీతిగా ఉండడానికి మీకే మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం వాక్యం చెప్పిన నన్ను మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా తలంతులు ఆలోచనలు కొట్టవేయండి నా తండ్రి నా సంస్థ ప్రవర్తన మీద నీ అధికారాన్ని ఒప్పుకుంటున్నాను మీరే నాలో ఉండి మాతో మాట్లాడమని మిమ్మల్ని సరిచేసి సరైన మార్గాలను నిర్గించము యేసు క్రీస్తు పరిషత్ నామంలో ప్రార్థించి వెళ్తున్నాను కానీ ఆమె వాక్యద్యానం కొరకే అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయము పదహారు నుంచి ఇరవై వచనం వరకు మనం ధ్యానించుకుంటాం అపోస్తుల కార్యములు ఇరవయ అధ్యాయము పదహారు వచనం నుంచి ఇరవై వచనం దాకా ఇక్కడ అపోస్తులైన పౌలు గురించి కొన్ని విషయాలు తెలియజేయబడుతూ ఉంటాయి అపోస్త్రైన పౌలు గురించి మనందరికీ తెలుసు ఆయన ఒకప్పుడు హింసకుడు రూషకుడు యేసు ప్రభువుని యేసు ప్రభువుని వెంబడించి ఆయన శిష్యులను యేసు ప్రభు యొక్క శిష్యులను ఆయన అపోస్త్రైన పౌలు ఎంతగానో హింసించాడు ఆ తర్వాత అతను దేవుణ్ణి చూడడం దేవుడు మాట్లాడడం ప్రభు మాట్లాడడం తన బాప్తిసం పొందుకోవడం మార్మన్స్ పొందుకోవడం ఎంతో గొప్పగా ఉన్నతమైన పరిచర్య ఆయన చేయడం మనందరికీ తెలుసు ఆయన పోస్తులు మిగతా తక్కిన పోస్తులందరికంటే కూడా ఎంతో నమ్మకంగా పరిచయం చేసిన వాడికి మనకు కనపడతాడు ఎన్ని శ్రమలున్నా ఎన్ని ఉన్నా ఎన్ని బాధలున్నా ఆయన ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఆయన పరిచయలో బహుబ ఆయన పాడబడ్డాడు ఎన్నో సంఘాలు కట్టాడు ఎన్నో ప్రాంతాలకు వెళ్ళాడు సువార్త చెప్పాడు అనేక సత్యాన్ని తెలియజేశాడు అనేక వారి బంధకాల నుంచి విడిపించాడు ఎంతో గొప్ప సేవ ఆయన చేశాడు ఎంతో గొప్ప సేవ ఆయన ద్వారా దేవుడు చేయించాడు మన ప్రభు చేయించాడు అంత గొప్ప సేవ ఆయన చేయడానికి గల ప్రధాన కారణం అపోసరిన పౌలులో దేవుడు ఏం చూశాడు ఎందుకు దేవుడు అంత గొప్పగా వాడుకున్నాడు ఆయనలో ఉన్నటువంటి గొప్ప గుణగణాలు ఏంటి అనేది ఈరోజు ఈ ఇరవై అధ్యాయంలో పదహారు నుంచి ఇరవై వచనంలో మనం పరిశీలిస్తాం దేవుడు ఒక మనిషిని ఎన్నుకోవాలంటే ఆయన ఖచ్చితంగా కొన్ని క్వాలిటీస్ చూస్తాడు అధికార ఆది నుంచి చివరి వరకు కూడా ప్రతి ఒక్క భక్తుడిని మనం తీసుకుంటే ప్రతి ఒక్క భక్తుడిలో కూడా ఏదో ఒక స్పెషాలిటీ మనకు అనిపిస్తూనే ఉంటుంది ఉదాహరణకి నోవాహం తీసుకుంటే ఎంతోమంది జనుల మధ్యలో చుట్టూ అందరూ పాపం చేసిన ఆయన తప్ప ఇంకెవ్వరు కూడా పరిశుద్ధంగా లేనివారు అటువంటి నోవాహ ఆ టైంలో ఎలా పరిశుద్ధంగా ఉండగలిగిండు నిందారహితుడిగా ఎలా ఉండగలిగిండు అంత నీతిమంతుడిగా ఎలా ఉండగలిగిండు అంటే ఆయన లోకానికి భిన్నమైన వ్యక్తే కదా అబ్రహాం చూసుకుంటే ఆయన స్వరం వినాయన వెంబడించండు ఎక్కడి ఉమ్మంటే అక్కడికి వెళ్ళిపోయిండు విధేయతకి విశ్వాసానికి పేరుగా అబ్రహం కనపడతాడు మోసే యోసేపు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో స్పెషాలిటీ ఉంటూనే ఉంటుంది అదే రీతిగా ఈరోజు మనం ధ్యానించేది ఆ పోస్టున్న పౌల గురించి ఆయనలో ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటి ఎందుకంటే ఇటువంటి భక్తుల యొక్క జీవితంలో వాళ్ళు కలిగినటువంటి గుణగణాలు మనకు ఎంతో అవసరం ఎందుకంటే కేబీపీఎంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సేవా పిలుపు ఉన్నది అది నేను సంపూర్ణంగా నమ్ముతున్నాను ఎందుకు అనంటే ఒకరు మధ్య కేబీపీఎం గ్రూప్లకు వచ్చాడు కేబీపీఎం గ్రూప్ లో ఉన్నాడు అనంటే ఖచ్చితంగా సేవా పిలుపు ఉంటేనే దేవుడు తీసుకొని వస్తాడు ఎందుకంటే లోకస్తులను దేవుడు తీసుకొని రాడు లోకపు ఆశలతో కొట్టుకుపోయే వాళ్ళని దేవుడు కేబీపీఎం రాడు ఆ సహవాసంలో కలవనివ్వడు ఆ సహవాసంలో కొనసాగనివ్వడు ఈ సహవాసంలో కొనసాగుతున్నాము ఈ వాక్యాలు వింటున్నాము ఈ వాక్యంలో మనం ముందుకు వెళ్తున్నాము దేవుడి పిలుపు మనకు కాబట్టి ఆయన పిలుపును ఏర్పాటును మనం నిశ్చయం చేసుకొని ముందుకు వెళ్ళాలి ఆయన ఏదైతే మన నుంచి ఆశిస్తున్నాడో దాన్ని మనం సఫలపరచాలి ఆయనకు ఆయనకు మహిమతిని తీసుకురావాలంటే మనం ఎలా ఉండాలి ఏంటి అపోస్తులైన పౌలు అంత గొప్ప పరిచర్య చేయడానికి ఆయనలో ఉన్న గుణగణాలు ఏంటి అన్నీ మనం ధ్యానించము ఈ వచనాల్లో ఉన్నవే మనం ధ్యానిస్తాము ఒకసారి అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయము పదహారు నుంచి మనం చదివితే సాధ్యమైతే పెంతకొస్త దినమున ఎరుసలేములో ఉండవలనని పౌలు త్వరపడుచుండెను కనుక అతడు ఆసియాలో కాలహర్నము చేయకుండా ఎఫెస్సును దాటిపోవలసి నిశ్చయించుకుని అతడు మిలేతు నుండి ఎఫెస్సును వర్తమానం పంపి సంగపు పెద్దలను పిలిపించను వారు తన యుద్ధకు వచ్చినప్పుడు అతడు వారితో ఎట్లైనను నేను ఆసియాలో కాలు దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగూ నడుచుకుంటునో మీరే ఎరుగుదురు యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావంతో నేను ఎలాగు నా ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను మరియు ప్రయోజనకరమైన దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయొచ్చు బోధించుచు దేవుని ఎదుట మారు పొంది మన ప్రభు అయినా ఏసుక్రీస్తునందు యూదులకును గ్రీసు దేశస్తులకును ఎలాగు సాక్ష్యమించు ఇదంతయు మీకు తెలియను ఇదిగో నేనిప్పుడు ఆత్మ ఎందు బంధింపబడిన వాడనై ఎరుశెంలకు వెళ్ళుచున్నాను అక్కడ నాకు ఏమేమి సంభవించను తెలియదు గాని బంధకములను శ్రమలను నా కొరకు కాల్చుకొని ఉన్నమని పరిశుద్ధాత్మ ప్రతి నాకు సాక్ష్యమించుతున్నాడని తెలియను అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమించుట నా పరుగును నేను ప్రభుణయ వేసు పొందిన పరిచర్యను తుదముట్టింప నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకున్నటలేదు ఇక్కడ పౌలు చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ప్రాముఖ్యంగా మొట్టమొదటి పదహార వచనంలో అదే ఆ ఇరవై అధ్యాయం పదహారు వచనంలో మొట్టమొదటి మనం చదివితే ఇక్కడ పౌల్లో ఒక గుణగనం మనకు కనపడతా ఉంటాయి ఏంటిదంటే సాధ్యమైతే పెంతకొస్తు దినమున ఎరుషలీములో ఉండవలనని పౌలు త్వరపడుచుండెను కనుకడు ఆసియలో కాలహరణము చేయకుండా ఎఫసనకు దాటిపోవాలని నిశ్చయించుకొనేను ఇక్కడ పౌరు భక్తుడు ఆయన పెంత దినానికి ఎరుశూలెంలో ఉండాలని ఆయన తాపత్రయపడుతున్నాడు తొందరపడతా ఉన్నాడు అన్ని పనులు ఎన్నో పనులు ఉన్నాయి అవన్నీ కూడా చకచకా ముగించుకొని పెంత దినానికల్లా ఎరుశూల్యంకు వెళ్ళిపోవాలి అని నిశ్చయించుకొని త్వరపడతా ఉన్నాడు అక్కడ రాయబడిన మాట ఏంటిదంటే కనుక అతడు ఆసియలో కాలహరణము చేయకుండా అంటే టైం కిల్లింగ్ టైం వేస్ట్ చేయడం టైం వేస్ట్ చేయకుండా త్వరగా దాటిపోవాలని నిశ్చయించుకొని అంటే ఆయనలో మనకి ప్రాముఖ్యంగా కనిపించే గుణగణం ఏంటిదంటే ఇక్కడ టైం కిల్ చేయకపోవడం టైం వేస్ట్ చేయకపోవడం సమయము వ్యర్థంగా పోనించుకోకపోవడం అదే పౌల్లో మొట్టమొదటి ఇక్కడ మనకు కనపడుతుంది కాలహరణము చేయలేదు ఒక దైవజనుడు పౌలు కావచ్చు ఎవరైనా కానీ దేవుని పని ఉన్నప్పుడు ఎవరు కూడా కాలహరణం చేయడు మన ప్రభుకు మాట అన్నట్టు ఏమని మతైసు వార్త తొమ్మిదో అధ్యాయము ముప్పై ఏడో కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు అని చెప్తాడు కోత బహు విస్తారంగా ఉంది చాలా పంట ఉంది పోయాలంటే ఎంతో పంట అంత పంటకి పనివారు కొద్దిగానే ఉన్నారు మరి అంత పంట కొద్ది ఉన్నప్పుడు పని మీద ఎక్కువ భారం ఉంటుంది కదా ఆ భారాన్ని పౌలు తీసుకున్నాడు టైం వేస్ట్ చేయకుండా టైం పాస్ చేయకుండా టైం కిల్ చేయకుండా ఆయన త్వరపడుతూ ఉన్నాడు త్వరగా వెళ్ళాలి పని చేయాలి ప్రభువు పని చేయాలి ఇరుషలేమికి వెళ్ళాలి అని త్వరపడుతుంది ఎందుకంటే అక్కడ పని చేయాలి దేవుని యొక్క చిత్తం అక్కడ ఉంది దేవుని యొక్క పరిచర్ అక్కడ ఉంది దేవుని బిడ్డలు అక్కడ ఉన్నారు ఎంతో మంది ఎదురు చూస్తున్నారు వాళ్ళందరికీ కూడా చెప్పాలి సువార్త చెప్పాలి సరి చేయాలి ఎన్నో విషయాలు ఉన్నాయి పోయి చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి టైం కిల్ చేయడం లేదు ఎంతో భారం అక్కడుంది ఎంతో పని అక్కడ ఉంది అని టైం కిల్ చేయట్లేదు ఆయన దైవజనుడికి ప్రాముఖ్యంగా టైం కిల్ చేయకపోవడం సమయాన్ని వ్యర్థంగా పోనించుకోకపోవడం అది పౌరులో మనం చూస్తాం ఆయన త్వరపడడం సువార్త పరిచయం చేయడానికి త్వరపడడం ఆయన ఎప్పుడు కూడా టైం వేస్ట్ చేయలేదు ఎక్కడికైనా సరే సువార్థకు సమయం వెళ్ళిపోవాలని చూస్తాడు ఒక్కోసారి ప్రభువు తన చిత్తం గాని ప్రదేశాల నుంచి మార్చి వేరే ప్రాంతాల్లో తీసుకెళ్ళిపోయాడే గాని ఎక్కడ కూడా ఆయనని వ్యర్థంగా నిలబెట్టలేదు టైం వేస్ట్ చేయలేదు బహుబలంగా వాడుకున్నాడు ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం అది ఆయనలో ఉన్నటువంటి గుణగనం టైం వేస్ట్ చేయరు ఎందుకంటే ప్రభు పని ఈరోజు మనం కూడా దీని నుంచి పిలుచుకోవాలి అప్పుడు యేసు ప్రభు కూడా ఆయన ఆయన సమయంలో అనేక మందిని పిలిచాడు ఒక వ్యక్తిని పిలిస్తే ఆ వ్యక్తి నా ఎదుటగా నేను పనిస్తాను నేను పని చెప్తాను అని అంటే ఆ వ్యక్తి ఏమన్నాడు నా తండ్రి చనిపోయినాడు నేను పాతి పెట్టుకోవాలని ఒక వ్యక్తి సాకులు చెప్పి వెళ్ళిపోయినాడు ఇంకో వ్యక్తి ఏం చెప్పినాడు నాకు నేను నా ఇంటి ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి సెలవు తీసుకొని వస్తాను నాకు సెలవు ఇమ్మని అడిగాడు ఇంకో వ్యక్తి నేను భూమి కొన్నాను పోయి భూమి చూసేసి వస్తాను నిజమైన దైవ జనుడికి ఎలా ఉంటుందంటే తన తాపత్రయం పని చేయాలా ప్రభు పని చేయాలా ఎందుకంటే ప్రతి క్షణము ప్రతి నిమిషము ప్రతి గంట కూడా పని చేయాలని ఆశపడతారు ఎందుకంటే ప్రభు పని మనం చేసే ప్రతి పనికి దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలము ఇస్తాడు మనకి మతైసు వార్త ఇరవై అధ్యాయంలో మొదటి నుంచి ఏడో వచనం వరకు మనం చదివితే ఇక్కడ ప్రభు ఉపమానం చెప్తాడు మీ తర్వాత చదవండి నేను అవన్నీ చదవడం లేదు మతైసు వార్త ఇరవై అధ్యాయము మొదటి నుంచి ఏడో వచనం వరకు అక్కడ ప్రభు ఆయన పరలోక రాజ్యాన్ని గురించి ఆయన ఒక ఉపమానం ఉపమానం చెప్తూ ఆయన ఒక ద్రాక్ష తోటలో పనివారికి వారికి కూలి పెట్టుకున్నటకు ఉదయాన్నే బయలుదేరి అక్కడ ఒక దేనారానికి మనుషులతో ఒప్పందం చేసుకొని కొంతమందిని పనికి తీసుకెళ్తాడు పనికి తీసుకెళ్లిన తర్వాత ఆయన మళ్ళీ తొమ్మిది గంటలకు వెళ్తాడు తొమ్మిది గంటలకు వెళ్ళిన తర్వాత అక్కడ కూడా కొంతమంది మనుషులు కనిపిస్తారు వాళ్ళని మళ్ళీ పనికి తీసుకెళ్తాడు ఆ తర్వాత మళ్ళీ ఒక మూడు గంటల తర్వాత పన్నెండు గంటలప్పుడు మళ్ళీ వెళ్తాడు మళ్ళీ కొంతమంది పనికి తీసుకొని వస్తాడు మళ్ళీ మూడు గంటలకు వెళ్తాడు అక్కడ మళ్ళీ పని వాళ్ళు కనిపిస్తారు వాళ్ళని కొంతమంది తీసుకొని మళ్ళీ తిరిగి సాయంత్రం ఐదు గంటలప్పుడు కూడా వెళ్తాడు మళ్ళీ ప్రభు అక్కడ ఉన్నటువంటి యజమానుడు వెళ్ళి అక్కడ కొంతమంది నిలిచి ఉండగా చూసి మీరండి నేను పనికి తీసుకెళ్తాను నేను న్యాయంగా ఎంత కావాలో అంతే ఇస్తానని చెప్పి తీసుకెళ్తాడు ప్రభు వెళ్ళిన తర్వాత వాళ్ళు పని చేస్తారు దేవుడు తర్వాత ప్రభు అక్కడ యజమానుడు తలా ఒక దేనరమిచ్చి పంపిస్తాడు ఇది మనందరూ తెలిసిన ఉపమానం ఇందులో మనం ప్రభు అందరికీ సమానంగా ఇచ్చి గమనిస్తాం కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పని వారి యొక్క గుణగణం చూడండి మనము మామూలుగా బేల్దర్ మన ఈ యొక్క పని భాషలో చెప్పాలంటే ఉదయాన్నే అడ్డ మీదకి వెళ్తారు ఉదయం ఏడు గంటలకు వెళ్తారు తొమ్మిది పది పదకొండు అంతవరకు ఉంటారు పన్నెండు గంటలకు కూడా ఉంటే కొంతమంది ఉంటారు ఇంకా తర్వాత ఎవ్వరు కూడా ఆ అడ్డ మీద కనిపించారు ఎవ్వరు ఇళ్ళ కాళ్ళు వెళ్ళిపోతారు అంటే అక్కడ పని వారు ఏం చేస్తున్నారంటే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఆయన యజమానుడు పిలుస్తాడు ఎప్పుడు పని దొరుకుతుందో అని చెప్పి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు పిలుపు కోసం ఎదురు చూస్తూ పిలుపు కోసం వాళ్ళ సమయాన్ని వాళ్ళు పెట్టారు వాళ్ళు పని లేదు కదా ఈరోజు పోదాము ఎక్కడన్నా తిరుగుదాము అని చెప్పి అనుకోలేదు వాళ్ళు ఇంకా పిలవలేదు కదా మనం బయటకు వెళ్ళి తిరుగుదాము అని అనుకోలేదు వేరే పని ఏదన్నా చేసుకుందాము లేకపోతే ఇంటికి వెళ్ళిపోదాము పడుకుందాము రెస్ట్ తీసుకుందాము రేపు వెళ్దాము అని వాళ్ళు అనుకోలేదు పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వచ్చి పిలవకపోతాడా వచ్చి పిలవకపోతాడా పని దొరకకపోతుందా అని ఎదురు చూస్తూ వచ్చినారు ఎందుకు ప్రభు తొమ్మిది గంటలకు వెళ్ళినప్పుడు పన్నెండు గంటలకు వెళ్ళినప్పుడు మూడు గంటలకు వెళ్ళినప్పుడు ఐదు గంటలకు వెళ్ళినప్పుడు మనుషులను తీసుకొని వస్తున్నాడంటే వాళ్ళ యొక్క ఆసక్తిని ప్రభు గమనించడు వాళ్ళు ఆసక్తిగా ఉన్నారు పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు సాయంత్రం ఉదయం వచ్చి సాయంత్రం ఐదు గంటల వరకు ఎవరు పనికి పిలవకపోతే ఇంకా అక్కడే నిలబడి ఉన్నాడంటే చూడండి పని చేయడానికి ఎంత ఆసక్తి ఎంత ఆశ ఎందుకు ప్రభు పనైపోయిన తర్వాత అందరికీ ఒక్కొక్క ధ్యానారంభించాడు వాళ్ళు పని అప్పగిస్తే ఎంతో నమ్మకంగా చేశారు వాళ్ళు ఉన్న కొద్ది సమయమైనా కొంత సమయం టైం పాస్ చేయకుండా టైం వేస్ట్ చేయకుండా నమ్మకంగా పని చేశారు కాబట్టి వారి పనిని మెచ్చుకుని దేవుడు చివరికి యేసు ప్రభు తలా ఒక యజమానుడు అంటే నేను ఎందుకు మాటలు చెప్తున్నానంటే వాళ్ళు పిలుపు కోసం తమ సమయాన్నంతా వ్యర్థపరుచుకుంటున్నారు పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈ రోజు మన పరిస్థితి ఏంటంటే పిలుపు ఉన్నా కానీ సమయాన్ని వ్యర్థం చేసుకుంటా ఉన్నాం వాళ్ళు పిలుపు కోసం సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు ఈ రోజు మనం ప్రభు పిలుస్తున్నా పనుంది రమ్మని చెప్తున్నా మన సమయాన్ని మనం వ్యర్థం పరుచుకుంటా ఉన్నాం మన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోలేకపోతా ఉన్నాం అది ఒక దైవజనుడి యొక్క పని కాదు ప్రభుని ఎక్కడ పని లేదు కోత విస్తారంగా ఉంది కనులైతే చూడు ఎక్కడ చూసినా కోత కనపడతా ఉంది ఎక్కడ చూసినా పనే కనపడతా ఉంది మనం చేయదలుచుకుంటే ఏ పనైనా చేయగలరు ఇన్ని ఎంతమందికి సువార్థత చెప్పగలని చెప్పండి రోజులు చెప్పదలుచుకుంటే ఎంతమందికైనా చెప్పచ్చు కొట్టించుకోవచ్చు తిట్టించుకోవచ్చు ఒక మాట అనిపించుకోవచ్చు మనం చేయాలనుకుంటే పని లేదా నీ ఇంట్లోనే పనుంది నీ ఇంటి పక్కన పనుంది నీ ఇంటి కింద పనుంది ఇంటి పైన పనుంది నీ ఇంటి వెనకాల పనుంది ఇంటి ముందు పనుంది ఇంటి చుట్టూ పనే ఉంది మనం బయటకెళ్ళి సంత విధుల్లో తిరగక్కర్లేదు మన ఇంట్లోనే పనుంది కావాల్సినంత పనుంది ఇంట్లోనే మనం ఏం చేస్తా టైం వేస్ట్ చేసుకుంటా సమయాన్ని పర్చుకుంటా ఉన్నాం అది దైవజనుడికి ఉండాల్సిన పద్ధతి కానే కాదు పౌలు జీవితంలో మనం చూస్తున్నాం అతడు కాలహరణము చేయకుండా త్వరగా వెళ్ళిపోవాలని ఆ ఆయన ఉన్నటువంటి పట్టణంలో ఆ పనులన్నీ కూడా చక్క చక్క చక్క చక్క చక్క చక్క చేసుకుంటున్నాడన్నీ నేను ఆ సమయానికల్లా వెళ్ళి ఉండాలి టైం వేస్ట్ చేయకూడదు అని సిద్ధపడుతున్నాడు ఆయన వెళ్ళడానికి సిద్ధపరుచుకుంటున్నాడు వెళ్ళడానికి ఇప్పుడు ఆ ఉపమానం మనం మత్తేశ్వర తిరుగు అధ్యాయంలో మనం చూసినప్పుడు ఎందుకు వాళ్ళు పిలిచిన వెంటనే వెళ్ళిపోయారు ఇంతకుముందు ప్రభు వేరే వాళ్ళని పిలిస్తే నేను నా తండ్రిని బాతి పెట్టుకుంటాను నేను భూమి కొన్నాను ఎద్దును కొన్నాను లేదంటే నేను మా ఇంటి వాళ్ళ పర్మిషన్ ఎందుకు అడుగుతున్నారంటే వాళ్ళు సిద్ధపాటు లేదు వాళ్ళకి వాళ్ళు సిద్ధపడలేదు సిద్ధపడలేదు కాబట్టే ప్రభు పిలవంగానే సాకులు చెప్తూ వచ్చినారు అదే వీళ్ళు సిద్ధపడి అన్ని సమకూర్చుకొని ఇంటి దగ్గర చక్క వచ్చి నిలబడ్డారు పని కోసం ఎప్పుడై ఎప్పుడప్పుడు పిలుస్తున్నారని ఎదురు చూస్తున్నారు పిలవంగానే చక్క నిండిపోయారు చక్కగా పని చేస్తారు ఆయన దగ్గర బహుమానం పొందుకున్నారు మరి ఈ రోజు మనం సిద్ధపడున్నామా ప్రభు ఎప్పుడు ఈ రోజు మనల్ని ప్రభు పిలవలేదేమో ఇంకా సంపూర్ణంగా మనల్ని చేయలేదేమో సంపూర్ణ పిలుపులోకి ఆయన మనం రాలేదేమో మరి రేపు పిలుస్తాడేమో తెలియదు కదా మరి ఈ రోజు నుంచే సిద్ధపడుతున్నామా దాని దగ్గర ప్రణాళికలు మన దగ్గర ఉన్నాయా ఆ ప్రణాళికల ప్రకారమే మనం ముందుకు పోతున్నామా ఓ రేపు పలానా చోట పనికి నన్ను ప్రభు పిలుస్తాడేమో పలానా చోట ప్రభుకి రమ్మంటాడేమో మనం ఇప్పటి నుంచే సిద్ధపడాలా ఈ ఎన్ని విషయాలు తెలియజేస్తున్నాడు ఎన్నో సంగతులు ప్రభువు నాకు బయలుపరుస్తున్నాడు ఇవన్నీ ఉత్తగా ఎందుకు బయలుపరుస్తాడు ప్రభు ఎంతో మంది ఉన్నారు గొప్ప వాళ్ళు ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎవరికి తెలియడం లేదు ఈ విషయాలు నాకెందుకు బయలుపరుస్తున్నాడు ప్రభు అంటే ఆయన నన్ను పిలవబోతున్నాడు ముందు పిలవబోతున్నాడు ఆయన పరిచయకు నన్ను రమ్మను పిలవబోతున్నాడు అని చెప్పి ఇప్పటి నుంచే సిద్ధపడుతున్నామా ఆ సిద్ధపాటు కలిగినటువంటి మనసు మనకుందా అరీతిగా మన కార్యక్రమాలు ఉన్నాయా అరీతిగా మన క్రియలు ఉన్నాయా పౌలైతే ఆ సమయానికి పోయిన అక్కడ ఎరిశీలంలో ఉండాలని చెప్పి చక్క చక్క పనులు చేసుకుంటున్నాడు మరి మనం టైం పాస్ చేసుకుంటున్నాం టైం వేస్ట్ చేసుకుంటున్నాం వాళ్ళు పిలుపు కోసం రోజంతా ఎదురు చూశారు పిలుపు రాగానే వెళ్ళి చాలా నమ్మకంగా పనిచేసి పనులు పొందుకున్నారు మరి మనకు పిలుపు మనం ఏం చేస్తున్నాం టైం వేస్ట్ చేసుకుంటామని అది నిజమైన దైవజనుడికి తగినటువంటి గుణగణం కాదు పౌరులో అది లేదు కాలహరణము చేసేది పౌలు యొక్క గుణగణము కాదు ఆయన కాలహరణం చేయలేదు ఎక్కడ కూడా టైం వేస్ట్ చేయలేదు టైం కిల్ చేయలేదు ఉన్న సమయాన్ని ఎంతో చక్కగా వినియోగించుకొని ప్రభువు పనిచేస్తూ వచ్చినాడు కాబట్టి మనం కూడా పని చేయాల మనం ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి ఎందుకంటే ప్రభువు పిలవబోతున్నాడు త్వరలోనే పిలుస్తాడు ఆయన పిలిచినప్పుడు మనం సిద్ధంగా ఉండాల సిద్ధంగా లేకపోతే ఈ లోకస్తుల వల్లే ఉండిపోతాం ప్రభా అది అడ్డుగా ఉంది ప్రభా ఇది అడ్డుగా ఉంది వాళ్ళకి అదే కదా కుటుంబం అడ్డుగా ఉంది ఒక చోట వాళ్ళ తండ్రి చనిపోయినాడు అక్కడ వాళ్ళడ్డుగా ఉన్నారు చాకులు చెప్పాల్సి వస్తుంది మనం కూడా పిలుపు ఉండి కూడా పోలేని వారం అయిపోతాం ఇక్కడ వీళ్ళు ఇప్పుడు ఎదురు చూసినారు వాళ్ళలాగా మనం ఉండాలి అంతేగాని సొడ్డు చెప్పిన మనం ఉండకూడదు కాబట్టి మనం ప్రణాళికలు ఇప్పటి నుంచే సిద్ధపరచుకోవాలి టైం వేస్ట్ చేసుకోకూడదు మన జీవితాల్లో టైం వేస్ట్ ఎంతో కనపడుతుంది టైం కిల్లింగ్ ఎంతో కనపడుతుంది కాబట్టి మనం టైం కిల్లింగ్ అనేది చేయకూడదు మన సిద్ధపడాలి ప్రభు మనకు తెలియజేస్తున్నాడు ప్రభు అనేకమైన విషయాలు మనకు బోధిస్తూ ఉన్నాడు మనం సిద్ధపడి ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి పిలిచినప్పుడు నమ్మకంగా పనిచేయాలి లాస్ట్ మూమెంట్లో పిలవచ్చేమో గంట ముందు పిలవచ్చేమో రెండు గంటల ముందు విలువొచ్చేమో ఎప్పుడైనా ఆయన పిలవడం మాత్రం గ్యారెంటీ కాబట్టి ఆ సమయానికి మనం సిద్ధపడాలా అంటే టైం వేస్ట్ చేయకూడదు టైం కిల్లింగ్ చేయకూడదు అది పౌల్లో మనం చూస్తా ఉన్నాం ప్రాముఖ్యంగా అది అపస్తుల కార్యములు ఇరవై ఉదయం పదహార వచనంలో ఆ తర్వాత పదిహేడవ వచనంలో అతడు మిలేతు నుండి ఎఫస్తునకు వర్తమానము పంపి సంగపు పెద్దలను పిలిపించను ఆయన ముందుగానే మిలేతు నుంచి వర్తమానం పంపించి వాళ్ళు సంగపు పెద్దల్ని పిలిపిస్తూ పిలిపిస్తూ వచ్చి ఏం చేస్తున్నాడు పద్దెనిమిదవ వచనంలో వారు తన యుద్ధకు వచ్చినప్పుడు అతడు వారితో ఇట్లా నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్ల కాలము మీ మధ్య ఎలాగు నడుచుకుంటున్నో మీరే ఎరుగుదురు ఇక్కడ పౌరు భక్తులు అంటున్నాడు ఏమని నేను ఆసియాలో కాలు పెట్టిన మొట్టమొదటి దినము నుండి నేటి వరకు ఎల్ల అంటే ఆయన అక్కడున్న కాలమంతా ఆయన అక్కడున్న సమయం అంతా కూడా మీ మధ్య ఎలాగు నడుచుకుంటున్నో మీరే ఎరుగుదురు అంటున్నాడు వాళ్ళ ముందు చెప్తూ ఉన్నాడు అంటే ఈ మాటలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అపోస్తుడైన పౌలులో ఉన్నది స్థిరత్వం ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత పరిచయం మొదలుపెట్టిన తర్వాత స్థిరంగా ఉన్నాడు ఆయన మారలేదు ఆయన మాట తీరు మారలేదు ఆయన బోధించే విధానం మారలేదు ఆయన బోధ మారలేదు ఆయన పద్ధతులు మారలేదు అప్పటి నుంచి చివరి వరకు కూడా ఆయన ఒకే రీతిగా ఎవర్ని నొప్పించకుండా ఎవర్ జోలికి వెళ్లకుండా ఆయన సువార్తను మాత్రం ప్రకటిస్తూ దేవుని మాత్రమే దృష్టిస్తూ ప్రార్థనలు చేసుకుంటూ తన పరిచర్య మీదే తను ఫోకస్ చేసుకుని ముందుకెళ్ళాడు కానీ కొంతకాలం కాసేపటు కొంతకాలం కసేపీటు కొంతకాలం విశ్వాసంలో పడిపోవడము కొంతకాలం శోధనలో పడిపోవడము దూషించటము ద్వేషించటము ప్రభు దగ్గరికి వెళ్ళి ఈ రీతిగా ఆయన చెయ్యలేదు ఏం చేశాడు మొట్టమొదటి దీని నుంచి ఎల్ల కూడా స్థిరంగా నిలబడ్డాడు పరిచర్యలో కథలు లేదు పడిపోలేదు ఆపలేదు స్థిరంగా నిలబడ్డాడు అదే ప్రభు కూడా మనల్ నుంచి కోరుకుంటున్నాడు అది ఆ విషయాన్ని ఆయన ప్రభు మనల్ నుంచి కోరుకుంటున్నాడు అదే అంటాడు కదా కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై మూడవ పౌలు భక్తులు అంటాడు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై మూడవ పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నటియు ఆకాశము ఉన్న సమస్త దృష్టికి ప్రకటింపబడినటియు ఈ సువార్థ వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసం నిలిచి విండిన ఎడల ఇది మీకు కలుగును పౌలను నేను ఆ సువార్థకు పరిచారకుడైతే అని అంటున్నాడు అంటే మనము పునాది మీద కట్టబడిన వారమై స్థిరముగా ఉండాలి అని చెప్పి చెప్తున్నాడు స్థిరంగా ఉంటేనే మనం విన్నది ప్రకటించబడిన ఆ సువార్థ వలన కలిగిన నిరీక్షణ నుంచి మనం తొలగిపోము విశ్వాసంలోనే నిలిచి ఉంటాము అని చెప్తున్నాడు మనలో మార్పు రాదు మనం బలహీన మనం అనుమానం చెందము అనుమానించము ఎక్కడ కూడా సైతాను శోధనలకు పడిపోము పడిపోయి మనము తొలగిపోము అని చెప్పి చెప్తున్నాడు స్థిరంగా ఉండాలి ఆయన వాడిన పాదం ఏంటిదంటే పునాది మీద కట్టబడిన వారై పునాది మీద కట్టబడిన వారై అంటే పునాది మీద కట్టబడితేనే నువ్వు స్థిరంగా ఉంటావు ఏ పునాది అది ఏసుక్రీస్తునే పునాది యేసుక్రీస్తు పునాది అంటే దేవుని వాక్యం పునాది ఆ పునాది మీద కట్టబడితే మన స్థిరంగా ఉంటాం అదే యేసు ప్రభు చెప్తాడు మత్స్సు వార్త ఏడు అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాల్లో మత్స్సు వార్త ఏడు అధ్యాయం ఇరవై నాలుగు వచనాల్లో మన ప్రభు మన ప్రభు చెప్తాడు నా మాటలు విని వాటి చొప్పున చేయ ప్రతి ఎలా ఉంటాడంట బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలి ఉండును ఎటు మీద కట్టుకుంటాడు బండ మీద ఇల్లు బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలి వాన కురుస్తేను వరదలు వచ్చేను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడి గనుక అది పడలేదు అంటే ఎవరు స్థిరంగా నిలబడతారు అంటే దేవుని వాక్యం మీద వాళ్ళ విశ్వాసాన్ని కట్టుకునే వాళ్ళు దేవుని మాటలు విని వాటి చొప్పున చేసేవాళ్ళు పుట్టిగా ప్రకటించిపోయే వాళ్ళు కాదు ఆ మాటలు విని దాని ప్రకారంగా చెప్పే దాని ప్రకారంగా నడిచేవాళ్ళు అంటే పౌలు భక్తుడు తాను అక్కడ ఉన్నంత కాలము స్థిరంగా ఉండడానికి కారణం ఏంటిదంటే తాను వాక్యాన్ని ధ్యానిస్తున్నాడు దాన్ని పాటిస్తున్నాడు దాన్ని ప్రకటిస్తున్నాడు అదే ఆయన సీక్రెట్ ఆయన వాక్యం అనే పునాది మీద కట్టబడ్డాడు బండ మీద పునాది కట్టబడ్డాడు ఇక్కడ మాట రాయబడింది ఏమని వాన కురిసింది వరదలు వచ్చినాయి గాలి వడిగా కొట్టింది అయినా కానీ గుడ్లు పడలేదు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆయన గాలి రాదు అని చెప్పట్లేదు వాన రాదు అని చెప్పట్లేదు వరదలు రావు అని చెప్పట్లేదు వస్తాయి వాన వస్తుంది గాలి బలంగా కొడతుంది తుఫాన్ వస్తుంది అన్నీ వస్తాయి కానీ నీ పునాది బలంగా ఉంది కాబట్టి ఆ బిల్డింగ్ అనేది పడిపోదు కూలిపోదు అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈరోజు చాలా మంది చిన్న చిన్న శోధనలకి చిన్న చిన్న శ్రమలకి పడిపోయేవారుగా ఉంటారు తొలగిపోయేవారుగా ఉంటారు కమిట్ అయిపోయే పాపానికి కమిట్ అయిపోయే వాళ్ళుగా ఉంటారు దానికి కారణము ఇక్కడ వాక్యం చెప్తా ఉంది బండ మీద మనం కట్టబడలేదు మన పునాది బలంగా లేదు స్థిరంగా లేదు మన పునాది యేసు మాటల మీద కట్టబడితే ఆ మాటలు మనలో ఉండి వాటిని పాటిస్తే మన పునాది స్థిరంగా ఉంటది గాలి వస్తుంది గాలి వచ్చినప్పుడు ఏమవుతుంది ఆ పై రేకులు అవి చిన్న చిన్నవన్నీ ఎగిరిపోతూ ఉంటాయి క్రమగలుగుతుంది కలగకుండా ఏముండదు అంత పెద్ద గాలు వచ్చినప్పుడు బిల్డింగ్ మీద పడదా పడతుంది వానం వచ్చినప్పుడు బిల్డింగ్ మీద పడదా పడతుంది వరదలు వచ్చినప్పుడు బిల్డింగ్ మీద పడవా పడతాయి అయినా కానీ అది బండ మీద కట్టబడింది కాబట్టి స్థిరంగా ఉంటది పడిపోదు ఆ పతనం ఆ బిల్డింగ్ కూలిపోదు అంటే ఎన్ని శోధనలు వచ్చినా ఎవరిని ఎంత శోధించినా ఎవరిని ఎంత బాధ పెట్టినా ఎంత కించపరిచినా ఏం చేసినా కానీ నువ్వు పడిపో అన్నట్టు పడిపో ఎందుకు నువ్వు వేసు ప్రభు మాటల మీద కట్టబడినవాడి వాడు కాబట్టి నువ్వు పడిపో మరి రోజు మనం పడిపోతున్నామా పడిపోకుండా మనం స్థిరంగానే ఉంటుందమ్మా విశ్వాసంలో ఆయన ఉన్నాడు పౌరు భక్తుడు స్థిరంగా ఉన్నాడు ఎల్ల అన్నాడు అంటే ఎక్కడ కూడా పడిపోలేదన స్థిరంగా నడుస్తున్నాడు స్థిరంగా ముందుకెళ్తున్నాడు ఎందుకు వేసు ప్రభు మాటల మీద కట్టబడ్డాడు కాబట్టి మరి అటువంటి పునాది మనకుందా ఆయన వాక్యం మీద మనం కట్టబడుతున్నామా ఆయన మాటల చొప్పున మనం నడుచుకుంటున్నామా అదే అన్నాడు నా మాట విని వాటి చొప్పున చేయు ప్రతి వాడు అన్నాడు మాటలు వింటున్నాం మరి చేస్తున్నామా మనల్ని మనం పరిశీలించుకోవాలి ఈ స్థిరత్వం మనకు లేకపోతే మనం ప్రభు పిలుపును పిలిచినప్పుడు సక్రమంగా పని చేయలేం ఈ స్థిరత్వం మనలో ఉండకపోతే మనము ఏది చేసినా కానీ మన వల్ల కాదు అది ఫలించదన్నట్టు పడిపోతాం చిన్న చిన్న శ్రమలకే పడిపోతాం ఎందుకు ఆయన మాటల చొప్పున చేయకపోతే ఇసుక మీద కట్టుకున్న పునాదిలాగా ఉంటుంది అదేమవుతుంది చిన్న గాలి పడగానే కులిపోతుంది మళ్ళీ కట్టుకోవాలా ఎంతసేపు కట్టుకుంటే ఉపయోగం చిన్న చిన్న శ్రమ లాగానే పడిపోతుంది మళ్ళీ కడతాం మళ్ళీ పడిపోతుంది ఆయన మాటలు విని దాన్ని చొప్పున చేయకపోతే కూలిపోతూనే ఉంటాం కూలిపోతూనే ఉంటాం కట్టుకుంటాం కూలిపోతాం కట్టుకుంటాం కులిపోతాం కానీ ఆయన మాటల చొప్పున చేస్తే బలంగా నిలబడతాం నేను ఈ మాటలు చెప్తున్నానంటే అపోస్టు ఆయన పౌలు తాను కాలహరణం చేయ చేయకుండా స్థిరంగా ఉన్నాడు తన పరిచర్యలో పడిపోకుండా స్థిరంగా ఉన్నాడు ఎలా ఎందుకు స్థిరంగా ఉన్నాడు ఆయన మాటలు విని విని మాత్రమే కాదు చేస్తూ చేసి మాత్రమే కాదు ప్రకటిస్తున్నాడు కాబట్టి అటువంటి అనుభవంలో మనం ఉండాలి అని ప్రభు దీని ద్వారా మనకు తెలియజేస్తా ఉన్నాడు ఈరోజు సంఘాల్లో బలహీనమైపోయినాయి నిజంగా చెప్పాలండి ఎందుకంటే వాక్యానికి చోటు లేదు పది నిమిషాలు అంటారు ఇరవై నిమిషాలు అంటారు ఇరవై ఐదు నిమిషాలు అంటారు ముప్పై నిమిషాలు అంటారు ఆ వినే వాళ్ళకి కష్టమే చెప్పే వాళ్ళకు కష్టమే ఆ రీతిగా తయారైంది ఈరోజు సంఘం బయట చూస్తే ఆ ఇచ్చిన ఇరవై నిమిషాలు అన్నా అక్రమంగా చదువుతారంటే అదొక జోకు ఇదొక జోకు ఒక వాక్యం అయిపోయింది వాక్యం ఏం బలంగా ఉంటారు అందుకే ఈరోజు శమలోచితే ఎంతో మంది దుఃఖపడే వాళ్ళు బాధపడే వాళ్ళు ఉంటారు కానీ వాక్యం మీద కట్టబడేవాడు ఎప్పటికీ కూడా తొలగిపో స్థిరంగా ఉంటాడు అది రోజు లోపిస్తా ఉంది చెప్పడానికి కష్టంగానే ఉంది వినడానికి కూడా కష్టంగానే అది మనలో ఉంటే మనం దూరపరుచుకోవాలి దూరపరుచుకోకపోతే ఆయన పిలుపును మనం నిశ్చయం చేసుకోలేము ఆయన ఏర్పాట్లు మనం ఉండలేము కాబట్టి మనము ఈ యొక్క గుణగణాన్ని దూరప తొలగించుకోవాలి తర్వాత అదే ఇరవై అధ్యాయము పద్దెనిమిదవ వచ్చనంలో పౌన భక్తులు అంటున్నాడు వారు తన యుద్ధకు వచ్చినప్పుడు అతడు వారితో ఇట్లా నేను నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్ల కాలము మీ మధ్య ఎలాగు నడుచుకుంటునో మీరే ఎరుగుదురు అంటే ఆయన వాళ్ళకి ఎదుటి వాళ్ళకి సవాల్ చేస్తున్నాడు ఏమని మీ మధ్య ఎలాగు నడుచుకుంటున్నో మీరే ఎరుగుదురు అంటే అని ఉండడం కాదు ఎలా ఉన్నాడు వాళ్ళకే సవాల్ చేస్తున్నాడు నేను ఎలా ఉన్నానో మీ మధ్య మీకే తెలుసు అని వాళ్ళనే అడుగుతున్నాడు ఈ రీతిగా ప్రశ్నించిన వాళ్ళు మనకు ఒక వ్యక్తే కనపడతాడు బైబుల్లో ఎవరు యేసు క్రీస్తు ప్రభు వారు ఏమంటాడు ఆయన విహంస వార్తలో ఎనిమిదో అధ్యాయ నా ఎందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును నేను సత్యము చెప్పుచున్నటల్లా మీరు ఎందుకు నేను నమ్మరు అని అంటాడు అంటే ప్రభు ఛాలెంజ్ చేశారు అక్కడ ఉన్న ఏమని నా ఎందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అని సవాల్ చేశాడు ప్రభు ఈ పౌన్ భక్తుడు అట్లనే చేస్తున్నాడు నేను మీ మధ్య ఎలా ఉన్నానో మీకు తెలుసు అంటే ఆయన మంచి సాక్ష్యము కలిగిన వ్యక్తిగా ఉన్నాడు అది ప్రాముఖ్యం దైవజనుడు ఉండాల్సింది మంచి సాక్ష్యము ఇప్పుడు ఆ రీతిగా పౌను భక్తుడు చెప్పినప్పుడు ఎందుకు అంత ధైర్యంగా చెప్పగలిగాడు అంతమంది ముందు సంఘస్తులు ఎదుట ఎందుకు నేను ఎలా ఉన్నానో మీకు తెలుసు అని ఇంత ధైర్యంగా ఎలా చెప్పగలిగాడు ఎందుకంటే ఆయన వాళ్ళ ఎదుట క్రమంగా నడుచుకున్నాడు కాబట్టి అక్రమం చేయలేదు కాబట్టి మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు కాబట్టి ప్రయాస పడ్డాడు కాబట్టి కష్టపడ్డాడు కాబట్టి ఆయన ఆ మాట అనగలిగిండు మంచి సాక్ష్యం ఆయనకు ఉంది కాబట్టి ఆ మాట అనగలిగిండు ఎవరు చెప్పగలరు ఆయన గురించి నెగిటివ్ సాక్ష్యం ఎవరన్నా చెప్తారా అయ్యా పౌరు భక్తులు నువ్వు అలా చేసావు కదా నువ్వేం సావకూ ఎవరైనా అన్నారా నువ్వు ఇలా చేసావు కదా అని అంటారా ఎవరు అనలేదు ఎందుకంటే ఆయనకు తెలుసు ఆయన నేను సక్రమంగానే చేశాను కాబట్టి ఆయన తెలుసు కాబట్టి ఆ మాట అన్నాడు మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు ఆయన కాబట్టి ఆయనలో ఉండేటువంటి మూడవ గుణంగా మనం చూస్తాం ఏంటిదంటే మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తి ఆయన ఆయన పరిచయలో కానీ ఎక్కడికి పోయినా తన సాక్ష్యము జాగ్రత్తగా ఉండడానికి ప్రయాసపడ్డాడు ఎవరు కూడా తన మీద నిందలేసే రీతిగా ఎవరు కూడా తను తప్పుబట్టే రీతిగా ఆయన నడుచుకోలేదు అన్ని చోట్ల కూడా ఎందుకంటే ఆయన ఒక మాట అంటే ఆ మాట అనేది ఆయనను కాదు అని తెలుసు ఆయన ఆయన అంటే ఆయన వేలు పెట్టి చూపిస్తే ఆ మాట అనేది ఆయనను కాదు ఇండైరెక్ట్ గా దేవుణ్ణే అన్నట్టు దేవుణ్ణే దూషించినట్టు ఈరోజు చాలా మందికి సువార్థ చెప్తాం ఎంతోమందికి స్వార్థ చెప్తాం సువార్త చెప్తే వాళ్ళు తెలుసా ముందు మీ వాళ్ళకు చెప్పుకోండి పోయి వాళ్ళ బతుకులు చూసుకోండి పోయి మీ బతుకులు చూసుకోండి పోయి మాకు తర్వాత చెప్పండి వచ్చి అని అంటారు ఎందుకనంటే మనం మాట్లాడే మాటలు పరిశుద్ధమైన మాటలు యేసుప్రభు నీ పాపాలు క్షమిస్తాడు యేసుప్రభుని పరిశుద్ధపరుస్తాడు ఆయన దగ్గరికి రమ్మంటే ముందు మీరు పరిశుద్ధంగా ఉండండి ఈ తర్వాత మాకు చెప్పండి ఈ అనుభవం నాకు ఎన్నిసార్లు ఎదురైందో మీ చర్చీభయవాళ్ళంతా మంచోళ్ళా మీరు పరిశుద్ధులా మీ బతుకులు చూసుకున్నారా అని మాట్లాడిన కూడా ఉన్నారు నేను అబద్ధం చెప్పట్టేది నా అనుభవంలో నేను చెప్పినప్పుడు మొన్న మాటిది మీ పాస్టర్లే సగం మీ సంఘాలు నాశనం చేస్తున్నారు మీ పాస్టర్లకు ఉన్నాయి ఈ గుణగణాలు మీ పాస్టర్లో మంచోళ్ళేనా మీ మీ విశ్వాసాలు మీ చర్చకు వచ్చే వాళ్ళందరూ అక్కడ ఇక్కడ తిరుగుతుంటారు మేము చల్లేనా అని మాట్లాడతారు అంటే చూడండి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సాక్ష్యం లేకపోతే ఎవరు కూడా మన మాట వినరు నువ్వు చెప్పే ఎంత పెద్ద బోధైనా కావచ్చు ఎంత గొప్ప మర్మమైనా కావచ్చు నువ్వు ఏది చెప్పినా కానీ నీ సాక్ష్యం బాగలేకపోతే ఎవరు కూడా నీ మాట వినరు నా మాట వినరు ఎవరు కూడా మన మాట వినరు ఎందుకంటే ఒక సేవకునికి సేవకుడు అనేది లేదు అందరం యేసు క్రీస్తు ప్రభు యొక్క శిష్యులమ్ మనం ఆది కాలంలో అందరినీ కూడా శిష్యులనే పిలిచారు ప్రస్తుతం క్రైస్తవులనే ఎవరు పిలవల ఇప్పుడు తీసుకొచ్చారు అన్ని సేవకుడు విశ్వాసి పెద్ద అన్ని తీసుకొచ్చారు అవన్నీ కేటగిరీలు కానీ ప్రాముఖ్యంగా ఫస్ట్ ఫస్ట్ మనం యేసు ప్రభు నమ్ముకున్నప్పుడు ఆయన అందరం ఒకటే కాబట్టి ఆయన శిష్యులంగా ఉన్న మనకి ఉండాల్సింది మంచి సాక్ష్యం ఈ సాక్ష్యం లేకపోతే మనం చెప్పే మాట ఎవరో వినరు ఎవరు పట్టించుకోరు ముందు నీరు చూసుకో అంటారు అదే జరుగుతుంది ఈరోజు అదే పౌల భక్తుడు ఈ విషయమై తిమోతిని పదే పదే హెచ్చరిస్తా ఉంటాడు ఆయన పత్రికల్లో అదే చూస్తాం మనం తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదిహేను పదహారు వచనాలలో దేవుని ఎదుట యోగ్యని సిగ్గుపడనక్కర్లేని పనివాని గాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించు నిన్ను నీవే దేవునికి కనబరుచుకున్నట్టుకు జాగ్రత్త పడుము నీవు యోగ్యునిగా ఉండు సిగ్గుపడక్కని పనివానిగా ఉండు సత్యవాక్యమును కరెక్ట్ బోధించాలి సరిగా బోధించి ఉపదేశించాలి నీ సొంత తలంపులు సొంత ఆలోచనలు కాదు కరెక్ట్ బోధించవనిగా నిన్ను నీవు దేవునికి కనబరుచుకో అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడమై ఉండము అట్టి మాట్లాడు వారు ఎక్కువగా భక్తిహీనులగుదురు అదే అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినలో నీవు యవనేచల నుండి పారిపోము పవిత్ర హృదయలై ప్రభువునకు ప్రార్థన చేయ కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానముగా వెంటాడము నేర్పు లేని మూడుల జగడములను పుట్టించు వారిని ఎరిగి అట్టి వాడిని విసర్జించము అంటే ఆయన చెప్తుంది ఏంటంటే నువ్వు పరిచయకు వెళ్తున్నావు కదా ఇవి నీకు చాలా ఇంపార్టెంట్ ఇటువంటి వాళ్ళతో మాట్లాడము దేవుని ఎదుట జాగ్రత్తగా నీ హృదయాన్ని యవనేర్చల నుంచి పారిపోవడము ఈ తర్కాలు గుట్టించే వాళ్ళని విసర్జించడము ఇవి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నువ్వు ఇలాంటివి పెట్టుకొని ఉన్నావనుకో ఇలాంటి వాళ్ళతో సహవాసం చేసావనుకో నువ్వు దేవుని ఎదుట వాక్యాన్ని సరిగా బోధించకపోతే యోగ్యనేవి కాకపోతే నీ సాక్ష్యం బాగుండదు నీ సాక్ష్యం బాగలేకపోతే నువ్వు ఏం చెప్పినా ఎవడో వినడు అది పౌలకు తెలుసు కాబట్టి ఆయన అడుగడుగునా కూడా చాలా జాగ్రత్త ఎంతో ప్రయాసపడ్డాడు తాను కష్టపడ్డాడు కానీ తన సాక్ష్యాన్ని పోగొట్టుకోలేదాన్ని నేను ఎంతైనా కష్టపడతా నేను ఎంతైనా ప్రయాసపడతా అంతేగాని నా సాక్ష్యం పోవడానికి వీల్లేదు అనేటువంటి తీర్మానం పౌల్ది అందుకే ఆయన డేరాలు కొట్టుకున్నాడు అందుకే ఆయన ఎంతో కష్టపడ్డాడు నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని ఆశించలేదంటాడు తెశలోనిక పత్రికల్లో ఈ రోజు కూడా నేను చేయి దాచలేదన్నాడు నేను నాకు నేనే సంపాదించుకున్నాను ఎందుకు నేను కష్టపడినైనా కష్టపడతాను నా శరీరాన్ని నేను అనగా దొక్కుకుంటాను అనగదుక్కుంటాను ఒకడు నా మీద ఏలైతే చూపించేటువంటి ప్రయత్నం నేను చేయను నా మీద ఏలైతే చూపించాడంటే నా ప్రభువుని చూపించినట్టే నా వల్ల నా ప్రభు నామం అవమానాల పాలు కాకూడదు నా వల్ల నా ప్రభు నామానికి ఏమాత్రం కూడా ఇబ్బంది కలగకూడదు నా వల్ల ఎవడు సువార్తను తృణీకరించకూడదు నా సాక్ష్యం వల్ల ఎవడు సువార్థను విసర్జించకూడదు అందరికీ నేను మాదిరిగానే ఉండాలి కాని ఎవరికి కూడా నేను అభ్యంతరకరంగా ఉండకూడదు అనేది పౌల్ యొక్క తీర్మానం అందుకే ధైర్యంగా చెప్తున్నాడు నేను ఎలాగో నడుచుకుంటున్నా మీకే తెలియను మనం చెప్పగలమా మాట మన సంఘస్థులు ఎదుట లేక మన సహోదరులు ఎదుట నేను ఎలా ఉన్నానో మనం చెప్పగలమా ధైర్యంగా చెప్పగలమా అనేకమైన నిందలు ఎత్తా ఉంటారు కదా కాబట్టి అది ప్రభువు కోరుకూడదు అది మన జీవితంలో కూడా ఉండకూడదు మన పరిచర్య మనం చేయాలంటే అది ఉన్న పోవాలంటే అనేకులు విని దాని స్వీకరించాలంటే ప్రాముఖ్యంగా మనం ప్రయాసపడతాం చెప్తాం స్వీకరించకపోతే అది వాళ్ళ హృదయ కాఠిన్యాన్ని బట్టి స్వీకరించకపోతే అది వేరే విషయం అది మనకు సంబంధం లేదు మన సాక్ష్యాన్ని బట్టి త్రోణీకరిస్తే అది ఎంతో కదా మనమే సువార్తను అడ్డగించిన వారం అవుతుంది ఎంతోమందిని చూస్తూ సేవకుల్ని వాళ్ళు సరిగా ఉండరు వాళ్ళ ప్రవర్తన బాగుండదు మాటలు బాగుండవు క్రియలు బాగుండవు వాళ్ళు వాక్యం చెప్తా ఉంటే వెనకాల నుంచి కామెంట్లు ఏమినిపిస్తుంది అంటే ముందుని వతులు చూసుకో అని అంటారు భక్తిహీనులు కొంతమంది నువ్వు చేస్తున్నావా ఇది అని అంటారు నేను విన్నాను కాబట్టి సాక్ష్యం మన యొక్క సాక్ష్యం వల్ల మనం చెప్పే మాటలు ఎవరు వినరు కాబట్టి మన సాక్ష్యము కాపాడుకోవడానికి బహు జాగ్రత్త కలిగి మనం ఉండాలి చాలా కష్టపడాలి మన సాక్ష్యానికి ఎవరు కూడా మనం వైపు వేలెత్తి చూపించకుండా మనం ప్రయాసపడాలి అప్పుడు ఆయన పరిచర్యని మన వాక్యాన్ని అనేకులు స్వీకరిస్తారు కాబట్టి కౌలులో ఆ గుణాన్ని మనం చూస్తూ ఉంటాం తర్వాత ఆ కార్యములు ఇరవై అధ్యాయము పంతొమ్మిదో పద్దెనిమిదో వచనంలో వారు తన యుద్ధకు వచ్చినప్పుడు అతడు వారితో ఇట్ల నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్ల మీ మధ్య ఎలాగో నడుచుకుంటున్నో మీరే ఎరుగుదురు యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావముతో నేనేలాగున ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను అంటే ఆయన పౌరు భక్తుడు ఈ ఇరవై పంతొమ్మిది ఎన్ని శోధనలు సంభవించిన ఎంతమంది నన్ను దూషించినా ఎంతమంది నన్ను గాయపరిచినా ఎన్ని చేసినా నేను కన్నీళ్లు విడుస్తూ పూర్ణమైన వినయభావంతో ప్రభువును సేవిస్తూనే ఉన్నాను కష్టాలు వచ్చినాయి అవమానాలు వచ్చినాయి ఇబ్బందులు వచ్చినాయి వచ్చినా కానీ నేను కన్నీళ్లు విడుస్తూ ప్రభు వైపే చూసాను ఆయనకు నమ్మకంగానే నేను పనిచేశాను తప్ప ఆయన ప్రభు పనిచేశాను తప్ప కష్టంగా ఉంది భారంగా ఉంది ఇబ్బందిగా ఉంది అవమానాలు వస్తున్నాయి దెబ్బలు వస్తున్నాయి అని చెప్పి విడిచిపెట్టలేదు అంటే ఈ మాట ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆయన నమ్మకస్తుడు ఎంతో నమ్మకస్తుడు ఉదాహరణ మీకు అర్థం కావాలంటే ఒక కంపెనీ ఉంటుంది ఆ కంపెనీ యజమానుడు నడిపిస్తున్నాడు నడిపిస్తున్నప్పుడు ఎంతోమంది ఎంప్లాయీస్ ఉన్నారు అని మంచి జీతాలు ఇస్తున్నాడు బాగానే నడుస్తుంది కంపెనీ మంచి జీతాలు ఇస్తున్నాడు ఇన్సెంటివ్స్ ఇస్తున్నాడు బోనసులు ఇస్తున్నాడు అన్ని బాగానే నడుస్తున్నాయి ఉన్నట్టుండి సడన్ కొన్ని లాసులు వచ్చినాయి కొన్ని ఇబ్బందులు వచ్చినాయి వస్తే ఆయన ఇంతవరకు అందరినీ ఎంప్లాయీస్ బాగా పోషించాడు ఎంతోమంది బోనసులు ఇచ్చాడు ఇన్సెంటివ్స్ ఇచ్చాడు అన్ని ఇచ్చాడు ఇప్పుడు కంపెనీ కష్టాల్లో ఉంది భారంలో పడిపోయింది ఆ సమయంలో వాళ్ళు ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు చాలా మంది ఎంప్లాయీస్ అంతా కూడా ఆ కంపెనీని విడిచిపెట్టి వెళ్ళిపోయినారు ఆయన అంత ముందు ఎప్పుడు అన్యాయంగా చేయలేదు అన్యాయంగా ఎప్పుడు కూడా ప్రవర్తించలేదు అందరికి కావాల్సినట్టుగా అడిగిన రీతిగా శాలరీ ఇచ్చాడు ఇన్సెంటివ్లు ఇచ్చాడు బోనస్లు ఇచ్చాడు కానీ సడన్ గా వచ్చినాయి ఎంతో మంది వెళ్ళిపోయినారు చాలా కొద్ది మాత్రమే మిగిలిపోయినారు తక్కువ శాలరీ తీసుకుంటూ ఆయన శాలరీ తగ్గించిన తక్కువ శాలరీ తీసుకుంటూ ఆ కంపెనీని పైకి తీసుకురావడానికి ప్రయాసపడుతున్నారు కష్టం ఉన్నా కానీ చేస్తున్నారు చెప్పండి విడిచిపెట్టిపోయిన వాళ్ళు నమ్మకస్తులు అంటారా ఈ కష్టంలో కూడా నమ్మకంగా కంపెనీకి చేస్తూ అప్పుడు అది ఇచ్చాడు కదా మనకి ఇంతకాలం ఇచ్చాడు కదా ఆ ఇచ్చినప్పుడు ఆ రుణాన్ని ఆ రుణం తీర్చుకోవడానికని వాళ్ళ శ్రమంలో కష్టపడుతున్నప్పుడు వీళ్ళు నమ్మకస్తులు అంటారు ఎవరిని నమ్మకస్తులు అంటారు చెప్పండి అదే ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు ఈరోజు లోకమంతా కూడా ఏం ఆశిస్తుందంటే ప్రభు నుంచి ఆశీర్వాదాలు కావాలి మేలులు కావాలి అన్నీ కావాలి కష్టాలు వస్తే మాత్రం ప్రభు వద్దు కష్టాలు వద్దాసలు కష్టాలు కూడా వద్దు కష్టాలు నా జీవితంలోనికి రావద్దు అనే రీతిగా తయారైపోయింది కష్టాలు వస్తే ఎన్నో రీతిగా ఎన్నో అనుమానాలు అవిశ్వాసాలు ఎన్నెన్నో ఏవేవో ఆలోచనలు రకరకాల శోధనలు కొంతమంది అయితే దేవుణ్ణి ఈ రీతిగా ఈ లోకం ఉంది ఆ కష్టాన్ని అంగీకరించే స్వభావం కూడా లేదు కష్టం వస్తే ఆ కష్టంలోనే ప్రభువుని నమ్మకంగా సేవించిన లేదు కానీ పౌరు భక్తుల్లో మనం చూస్తున్నాము ఎన్ని కష్టాలు వచ్చినాయన నమ్మకస్తుడుగానే ఉన్నాడు మనకు పని తక్కువ ఉండొచ్చు ఎక్కువ ఉండొచ్చు పని తక్కువ ఉన్నప్పుడు పని ఎక్కువ ఉండాలని ఖాళీ చేసి వెళ్ళిపోతే వదిలేసి వెళ్ళిపోతే దాన్ని నమ్మకస్తుడు అన్నది జీతగాడే అంటారు కాబట్టి ఆయన నమ్మకస్తుడుగా ఉన్నాడు కష్టాల్లో కూడా పనిచేశాడు మనలో కూడా ఉండాల్సింది ప్రాముఖ్యంగా నమ్మకత్వం నమకత్వం కావాల మోషన్ చూస్తాం ఆయన ఎంతో నమ్మకస్తుడం తత ప్రభువుని చూస్తాం ఆయన ఎంతో నమ్మకస్తుడం కాబట్టి మనం కూడా నమ్మకస్తులంగా ఉండాలి అదే పౌలు భక్తుడు చెప్తాడు వరంధికి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము మొదటి రెండు వచ్చనాలలో వరంధికి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం మొదటి రెండు వచ్చనాలలో పౌలు భక్తుడు అంటాడు ఇలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుషుడు మమ్మల్ని భావింపవలను మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము ఎవరు ఎలా ఉండాలంట నమ్మకమైన వాడై ఉండుట అవశ్యం అవసరం ప్రభు ఒకరిని పనికి పిలవాలంటే ఒకరిని పనికి పెట్టుకోవాలంటే ఆయన పని చేయించాలంటే వాళ్ళలో ప్రభు మొట్టమొదటి ఏంటో తెలుసా జ్ఞానం కాదు తెలివి కాదు అందం కాదు అంతస్తులు కాదు నమ్మకత్వం నమ్మకత్వం చూస్తాడు ప్రభు ఆ నమ్మకత్వం లేకపోతే ప్రభు పిలవడు ఇచ్చి శోధించే టైప్ మన ప్రభు వాళ్ళకి ఐదు తలాంతులు ఇచ్చాడా వాళ్ళు నిలబెట్టుకున్నారు వాళ్ళ నమ్మకత్వాన్ని చూపించుకున్నారు ఇంకొకరు రెండు తలాంతులు ఇచ్చాడా వాళ్ళు చూపించుకున్నారు ఆ ఒక్క తలాంతోడు చూపించుకోవాలి అప్పుడు నమ్మకస్తుడు లేడు అని మాట వాడే వాడే పదం ఏంటిది బల నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు అందరికీ ఇస్తాడు ఇవ్వడానికి అందరికీ ఇస్తాడు కానీ ఎవరైతే నమ్మకస్తులుగా ఉంటారో వాళ్ళకే బహుమానం ఇస్తాడు నమ్మకంగా లేని వారికి బహుమానం ఇవ్వడు మరి ఈరోజు మనకు చిన్నదో పెద్దదో ఒకరో ఇద్దరు ప్రభు మనకి కొంతమందిని అప్పగించే ఉన్నాడు ఆల్రెడీ కొంత పరిచర్యను మనకు అప్పగించే ఉన్నాడు మరి ఆ పరిచర్యలో మనము నమ్మకంగా ఉన్నామా నమ్మకస్తులంగా ఉన్నామా అనేది మనం పరిశీలించుకోవాలి చాలా ప్రాముఖ్యమైన గుణగణం ప్రభు పరిచర్యలు ఎందుకు ఆయన చెప్తాడు కదా యోహన్ రాసిన యోహన్స్ వార్తలో పదో అధ్యాయం పదకొండు పన్నెండు పదమూడు వచ్చిన వాళ్ళు నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును జీతగాడు గొర్రెల కాపరి కాడు కనుక గొర్రెలు తనవి కానున తోడేలు వచ్చి చూచి గొరెలను విడిచి పారిపోవును తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును జీతగాడు జీతగాడే కనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును ఏదో ఆశించి ప్రభు దగ్గరికి రావడం కాదు ఈ పని చేస్తే నాకేదో మేలు చేస్తాడని కాదు మనం చేస్తుంటే ప్రభు మేలు చేస్తూనే ఉంటాడు అవి ఇస్తున్నాడు కదా అవి ఇవ్వ ఇవ్వ అవి ఇస్తున్నాడు కాబట్టి మనం పని చేసేది కాదు మన దగ్గర ఏమి ఇచ్చినా ప్రభు మనం పని చేయాలి మీకు సింపుల్గా అర్థం కావాలంటే మన డబ్బులు ఇస్తాడు ప్రభు పరిచర్కి వాటిని దాన్ని నమ్మకంగా వాడుతుంటే వాటిని మల్టిప్లై చేస్తూ ఉంటాడు వాటి మనం నమ్మకంగా వాడలేదు అనుకోండి నమ్మకంగా ఆయనకి చేసి చూపి ఎందు నిమిత్తం ఆయన ఇచ్చాడు ఇచ్చాడో మనకు అర్థం కాకుండా దాని ప్రకారంగా మనం చేయకపోతే ఉన్నది కూడా బీకి వేస్తాడు అదేగా చే మనం ఆయన మొదటి తలాంతుని తీసుకెళ్ళి ఐతలాంతులు వ్యక్తికి ఇస్తాడు నమ్మకత్వం కావాల నమ్మకంగా ఉండాలి కాబట్టి పౌలులో మనకి చాలా చక్కగా కనిపిస్తే మనం ఏలైతే చూపించలేదు ఎందుకు అనంటే కొట్టినా పోతాడు పరిచర్కి తిట్టినా పరిచర్యకు పోతాడు అల్లు కొడతారని తెలిసి కూడా వెళ్తాడు ఎందుకు ప్రభు పని నమ్మకంగా చేయాలి కష్టం ఉందని చెప్పి వెనక్కి తిరిగిపోవడం కాదు కష్టాలు ఉన్నాయని చెప్పి వెనక్కి పోవడం కాదు కష్టాల్లో కూడా పరిచర్య చేయాలి ఆయనకు ఆ రోజు శారీరకమైన శ్రమ పౌలు భక్తుడికి ఈరోజు మనకి అది ఏ రకంగా శ్రమో మనం పరిశీలించుకోవాలి ఆయనైతే ఆయన పోవడానికి ఇబ్బంది ఉంది ఆ పౌరు భక్తులు పరిచయం చేయడానికి ఇబ్బంది ఏంది పోతే కొడతారు ఆయన సిద్ధపడి వెళ్ళిపోయాడు పని చేశాడు కొట్టించుకొని వచ్చాడు దాన్ని సహించాడు తీసుకున్నాడు మనం కూడా మనము మనం వెళ్ళడానికి ఏం అడ్డంకులు ఉన్నాయి మనకేది శ్రమ సుమార్తకి వెళ్లకుండా అడ్గించేది ఏంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సా లేదా ఇంట్లో వాళ్ళ లేదా బయట ఏమన్నా ఇబ్బందులా అయినా కానీ మనం పోవాలా నమ్మకత్వం చూపించాలి ప్రభుకి ఆయన కావాలన్నా పెడుతుంటాడు కొన్ని కొన్ని మధ్యలో చేస్తాడా చేయడా అని వీళ్ళు నమ్మకంగా ఉంటారా లేదని కావాలనే చేస్తాడు ఇస్త్రాన్న దేవుడు పరిశీ పరీక్షించాడు పరిశీలించాడు వాళ్ళని నేను చేసినా కానీ నిర్గమకండ పదహారు అధ్యాయ మూడు నాలుగు వర్షాలు ఉంటాయి మీ తర్వాత చదవండి నేను ఎన్ని చేసినా కానీ వీళ్ళు ఇన్ని అద్భుతాలు చేసినా కానీ వీళ్ళు నమ్మకంగా లేరు నేను అద్భుతాలు చేశాను అన్ని ఆశ్చర్యకార్యాలు చేశాను కొంత ఆకలి రాగానే కొంత ఇబ్బంది కలగగానే నా మీద గొనుగుతున్నారు మేము అక్కడే ఉంటే బాగుండేది అంటున్నారు అక్కడే ఉండి చచ్చిపోతే బాగుండేదని అంటున్నారు మాంసం కోసం ఏడుస్తున్నారు నేను ఇచ్చే వాగ్దాన దేశాన్ని మర్చిపోయారు నేను చేసిన అద్భుతాలు మర్చిపోయారు నేను వాళ్ళు పక్కనే ఉన్నాను ఆ విషయం కూడా మర్చిపోయారు అని ప్రభు శోధించాడు పది అడుగు అడుగులో శోధించాడు ఈరోజు మనల్ని కూడా దేవుడు శోధిస్తూనే ఉంటాడు ప్రభా ఇది అడ్డంగా ఉంది ప్రభావ ఇది అడ్డంగా ఉంది ప్రభావ ఇది ఇంకా సహకరించట్లేదు అని చెప్పి మన సొడ్డులు చెప్పడానికి లేదు ఎందుకంటే ధైర్యంగా అడుగేస్తే చేసేది ఆయన ధైర్యంగా మనం ముందుకేస్తే మార్గాన్ని విశాలం చేసేది ఆయన మార్గాన్ని మనకు తెరిచేది ఆయన మూసేది ఆయనే తెరిచేది కూడా ఆయనే కానీ నువ్వు చూపించుకోవాలి కదా మనం చూపించుకోవాలి మన నమ్మకత్వాన్ని మనం చూపించుకోవాలి మన ప్రయత్నం మనం చేయాలి తర్వాత ప్రభు మనం ప్రభువుని శోధించాలి ఆయన మనల్ని శోధించకూడదు అవకాశం మనం ప్రభువుకి ఇవ్వకూడదు అడుగు మనం ముందు కనపడాలి ప్రభు వాళ్ళు కనిపిస్తూ ఉంటారు అతిగా ఆయన ప్రభుకే సహవాళ్ళు వాళ్ళు శత్రేషకు అభిజ్ఞులు ప్రభాను నన్ను కాపాడు ప్రభును నన్ను రక్షించు నేను మొక్కట్లేదు ప్రభు నేను ఈ విగ్రహాన్ని మొక్కట్లేదు నువ్వు అగ్నిలో పోతున్నాం నన్ను రక్షించు నాకు కాపాడని వాళ్ళు రాజా మా దేవుడు సమర్థుడు ఆయన విడిపించకపోయినా పర్వాలేదు మేమైతే మొక్కరంటే మొక్కం అని చెప్పి ప్రభుకే సవాల్ విసిరాలి వాళ్ళు వాళ్ళ విశ్వాసం ద్వారా ప్రభుకే ఛాలెంజ్ ప్రభుకి సవాల్ అది ఆయన ఆయన ఆయన ఇప్పుడు ఆయన ఆయన నామాన్ని మహిం తెచ్చుకోవాలా ఆయన కార్యం చేయాలా అంటే అప్పటి భక్తుల విధానం అలా ఉంటుంది ప్రభువునే వాళ్ళు శోధించేవాళ్ళు ఏ ఆయన మహిమను కనబరచడానికి మరి ఈరోజు మన సొడ్డులు చెప్పి ఆగిపోతా ఉన్నాం ఏదో కారణం చెప్పి ఆగిపోతా ఉన్నాం ఎట్లా ఆయన మహిమను కనబరచగలుగుతారు చెప్పండి వాళ్ళ ప్రభువుకి ఆ ఆలోచన ముందే ఎందుకు వాళ్ళకి ఆ శ్రమ పెట్టాల్సి వచ్చింది ఎందుకు ఆ విగ్రహాన్ని పెట్టాల్సి వచ్చింది ఎందుకు నెక్కి తెలిసిన ఆలోచన వచ్చింది వాళ్ళు ప్రభువుని శోధించారు ప్రభు వాళ్ళని శోధిస్తే వాళ్ళు రివర్స్ లో ప్రభువునే శోధించారు వాళ్ళు ఏం చేశారు నిగ్మి అగ్నిలో పోవడానికి సిద్ధపడిపోయినారు పోతున్నారు మరి ఇప్పుడు రోల్ ఎవరిది ప్రభుది ఆయన నామాన్ని మహింపచ్చుకోవాలంటే ఆయన వాళ్ళని కాపాడాలి ప్రభావం ఏం పోతున్నాము అని చెప్పి వాళ్ళు ఎక్కడ కూడా అరితిగా మనకు కనబడదు పరిచర్యలు మన విశ్వాసం కూడా అట్లనే ఉండాలి ప్రభావం ఏం పోతున్నా నీ ఇష్టం నీ చేతికి అప్పగిస్తున్నా ఎంతోమంది దైవజనులు ఈ ఇంతకుముందు మనకంటే ముందు తరాల్లో పరిచర్య చేసిన వాళ్ళు ఇటువంటి విశ్వాసం ఉంటది ప్రభావం ఏం పోతున్నా నీ ఇష్టం ఇంకా నీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభా నీ నామానికి నువ్వే మహిళ తెచ్చుకోవాలని చెప్పి ఆయనకు సవాల్ విసిరిపోయేవాళ్ళు ఎన్నో అద్భుతాలు చూసేవాళ్ళు వాళ్ళ పరిచర్లు ఇవో అక్కడ ఆటంకం ఉంది నాకు తెలుసు అక్కడ పోతే ఆటంకం వస్తుంది ఇవో ఇక్కడ దీనికి డబ్బులు లేవు ఈ పరిచర్కి డబ్బులు లేవు లేకపోతే దీనికి ఇది లేదు దానికి అది లేదు నేనైతే పోతున్నాను నాకు తెలియదు ఇంకా నువ్వే చూసుకోవాలా అని చెప్పి ఆయనకే సవాల్ విసిరి వెళ్ళిపోయేవాళ్ళు వాళ్ళ జీవితాలు ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి మన చదవలేదు కదా మనకు తెలీదు భక్తింగ్ గారి జీవితంలో కానీ మిగతా వాళ్ళ జీవితంలో చాలా విన్నాను ఏ పరిస్థితులు అనుకూలంగా లేవు అయినా కానీ వాళ్ళు బలం అట్లనే ఆ తర్వాత ఎక్కడి నుంచి వచ్చే అప్పటికప్పుడు అన్ని వచ్చేసేవంటాం వాళ్ళ జీవితాలు అటువంటి కార్యాలు దేవుడే శోధించేవాళ్ళు వాళ్ళు దేవుడు చేసేవాడు కూడా కార్యాలు పౌరుల మనం చూడమా ఆయన భయంకరమైన విగ్రహ రధికుల నిలబడి శు చెప్పడానికి లేచాడు ఆయన లేచినప్పుడు ప్రభు అద్భుత రీతిగా అయిన మాట్లాడిస్తాడు వాళ్ళ తరకవాదులకి వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పిస్తాడు కాబట్టి ఆ రీతిగా మనం నమ్మకత్వాన్ని కనబరి చాలా అడ్డుగా అడ్డుపడకూడదు నమ్మకత్వం ఉంది పౌలలో మనలో కూడా అది ఉండాలా ఇంకొక లాస్ట్ పాయింట్ నేను చెప్పి ముగిచ్చేస్తాను చూడండి అదే అపస్తుల కార్యంలో ఇరవై అధ్యాయము ఇరవై మూడో వచనంలో శ్రమలు నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ఇరవై వచనం కాడి నుంచి వచనం కాడి మరియు ప్రయోజనకరమైనది ఏదిగో దాచుకొనక బహిరంగము గాను ఇంటింటను మీకు తెలియజేయొచ్చు బోధించుచు దేవుని ఎదుట మారు మనస్సు పొంది మన ప్రభు అయిన యేసు యూదులకును గ్రీసు దేశస్తులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చు మీకు తెలియను ఇదిగో నేను ఆత్మయందు బంధింపబడిన వాడనై ఎరుసలింలకు వెళ్ళుచున్నాను అక్కడ నాకు ఏవేవి సంభవించునో తెలియదు గాని బంధకములు శ్రమలు నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలో నాకు సాక్ష్యమిచ్చుచున్నాడని తెలియను తర్వాత ఏమంటున్నాడు అయితే దేవుని కృపాసువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట ఎందు నా పరుగును నేను ప్రభు అని పొందిన పరిచర్యను తుదముట్టింప నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియముగా ఎంచుకొనలేదు అని ఏది కూడా లెక్క చేయలేదాన్ని ప్రాణం పోతుందేమో వాళ్ళకేమో నవుతుందేమో వీళ్ళకి ఏమన్నా అవుతుందేమో ఏమన్నా జరుగుతుందేమో అని దాని సర్కమ్స్టెన్సెస్ ఆయన ఎప్పుడు కూడా పట్టించుకోలేదు ఏమో అవుతుందేమో అని ఆయన పట్టించుకోలేదు ఆయనలో గునుగొనం అదే కనిపిస్తుంది మనకి లాస్ట్లో ఎందుకంట బంధకాలు ఉన్నాయంట శ్రమలు ఉన్నాయంట అవి ఆయన కొరకు కాసుకొని ఉన్నాయంట ఎప్పుడెప్పుడు వస్తాడో ఇబ్బంది పెడదామా అని అది ఆయనకు తెలుసు తెలిసినా అక్కడ పోతే ప్రాణం పోతుందేమో అదవుతుందేమో ఇది అవుతుందేమో అని చెప్పి ఆయన భయపడకుండానే ముందుకు వెళ్ళిపోయినాడు ఎందుకు ఎక్కడికి ప్రభు తోడుగానే ఉంటాడు ఆయన ప్రాణాన్ని ఆయన ప్రియంగా ఎంచుకోలేదు ఎందుకు ప్రియంగా ఎంచుకోలేదు ప్రాణము దేవుని ఆధీనంలో ఉంది ఎవరికి కూడా అధికారం లేదు వాడు శారీరకంగా ఇబ్బంది పెట్టొచ్చు శారీరకంగా కష్టపెట్టొచ్చు ఏమైనా చేయొచ్చు కానీ ప్రభు చూస్తూ ఉండేవాడు కాదు కదా ఆయన బిడ్డలకు కష్టం వస్తే ఆయన బిడ్డలకు శ్రమ వస్తే ఆయన చూస్తూ ఉంటాడా ఆయన చిత్తమై లోకంలో కాలం ముగించాల్సి వస్తే తీసేసుకుంటాడు ఆయన ప్రాణం పోతుంది ఆయనకు తెలుసు అది ఆయన ఆయన వల్ల కాదు ఆయన ఎట్లా సిద్ధపడ్డాడు బ్రతుకు నా వల్ల నా మట్టుకైతే బ్రతుకుట్ట క్రీస్తే చావైతే లాభం అనుకుని బయలుదేరాడు ఎందుకు నేను బతికినా ఆయన పనే చేస్తాను చనిపోతే ఆయన దగ్గర ఉంటాను అది ఆయన ఆయన తీర్మానం ఆయన తెలుసు ప్రభు ఆజ్ఞ లేకపోతే ఏమీ కాదు ప్రభు ఆజ్ఞ ఎవరు నా దగ్గరికి రారు ప్రభు నా ప్రాణం తీసుకోకపోతే ఎవరు తీసుకోలేరు ఎవరికి ధైర్యం లేదు కాబట్టి నేనేం చేయాలా నేను పోతా ప్రభు చిత్తమైతే ఆయన వాడుకుంటాడు లేదా ఆయన తీసేసుకుంటాడు అది ఆయన ఇష్టం అని చెప్పి ఆయనకే ఒప్పజెప్పేవాడు అదే యుహన్సు వార్తలో ప్రభు చెప్తాడు మనకి ఏమని తన పన్నెండో అధ్యాయము ఇరవై ఐదో వచనంలో యువన్సు వార్త అధ్యాయం ఇరవై ఐదో తన ప్రాణమును ప్రేమించి దానిని పోగొట్టుకొను ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించి వాడు కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చేపట్టున్నాను ఈ విషయం ఆ పౌర తెలుసు ఈ ప్రాణం పోతే పోయింది నాకు నిత్య జీవం కావాల నాకు పరలోక రాజ్యం కావాలి నాకు ప్రభువు కావాల నాకు ప్రభు దగ్గర స్థానం కావాలి ఆయన ఇచ్చే బహుమానం కావాలి ఆయన ఇచ్చే కిరీటం కావాలి ఇదెందుకు ఇదేదో ఒక రోజు పోతుంది ఈరోజు నేను ఇంకో రోజు పోతుంది శాశ్వతంగా ఈ లోకంలో ఉండను కదా అని తీర్మానం చేసుకొని పోయిన అటువంటి తీర్మానం ఆయనలో కనపడుతుంది మనకి అవన్నీ ఉన్నాయి శ్రమలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి ఎదురు చూస్తున్నాయి నా కోసం కాచుకొని ఉన్నాయి నేను ఎప్పుడెప్పుడు పోతే నన్ను మింగేద్దామని చూస్తున్నాయి నన్ను కష్టపడదామని చూస్తున్నాయి అయినా కానీ నాకు అప్పగించబడిన పరిచయను తుదముట్టించాలని నేను ముందుకే కొనసాగుతున్నాను కానీ నా ప్రాణాన్ని ఎంత మాత్రం కూడా ప్రియముగా ఎంచుకొనలేదు అంటే ఆయన ఏవి కూడా లెక్క చేయకుండా ముందుకు వెళ్తున్నాడు ఏవి కూడా ఆయన డిస్టర్బ్ చేయడం లేదు మరి ఈ రోజు మన డిస్టర్బ్ చేసే అంశాలు ఎన్నో కనపడుతున్నాయి ఎన్నెన్నో కనపడతాయి ఎందుకు అవన్నీ ఆయనకి ఆయనకు తెలిసిన సత్యమేంటి నేను పోతే దేవుడు వాటంతట ఆయన ప్రభు వాటంతట అవే తొలగిస్తారని ఆయన నమ్మకం మనమేంటిది వాటి అడ్డు పెట్టుకొని ముందుకు పోము ఆయనేమనుకుంటే నేను ముందుకు పోతే అవే అడ్డు తొలగిపోతాయని ఆయన నమ్మకం మనం ఆ అడ్డుకున్నామని ఆగిపోతాము నేను పోతే అవే పోతాయని ఆయన నమ్మకం ఆయనకి మనకి పూర్తి విన్నాం అనమాట జీవితం అటువంటిది ఆయన పరిచయం కాబట్టి ఆయన ప్రాణాన్ని ఆయన ప్రియంగా ఎంచుకోలేదు ఏమో జరుగుతుంది ఏమో అయిపోతుంది నా ప్రాణం పోతుందేమో అని ఎంచుకోలేదు దేని గురించి ఆలోచించలేదు ఆయన ప్రభువునే దుష్టిగా పెట్టుకుని ముందుకు పోయినాడు దేవునికే లోబడ్డాడు ఆయన ఆత్మ చెప్తా ఉన్నాడు పక్క తెలియజేస్తా ఉన్నాడు శ్రమలు ఉంటాయి కష్టాలు ఉంటాయి ఎందుకు తెలియజేస్తున్నాడు నువ్వు నమ్మకంగా ఉన్నవ్వలేదని తెలియజేస్తున్నాడు తెలుసు కదా ఆయన అంటున్నాడు ఆయన కాసుకోను అని నాకు ఎందుకు ప్రభు ముందుగానే బయలుపరచడానికి నువ్వు అక్కడ పోతే శ్రమలు వస్తాయి కష్టాలు వస్తాయి కానీ ఈయనను శోధిస్తున్నాడు ప్రభు ఏమని నువ్వు పోతే శ్రమలు వస్తాయి నువ్వు పోతే కష్టాలు వస్తాయి చూడండి అది ఒక అదొక యుద్ధం అది నువ్వు పోతే ఇబ్బందులు వస్తాయి నువ్వు పోతే కష్టాలు పడతావు నువ్వు పోతే నీ దెబ్బలు పడతాయి అని చెప్పి ప్రభు లోపల నుంచి హెచ్చరిస్తున్నాడు అంటే ఆయన పరీక్షిస్తున్నాడు మరి ఈయన ఏదైనా పర్లేదు ప్రభు నేను పోతాను ముందుకి అని చెప్పి వెళ్ళిపోయినాడు చూడండి ఎంత గొప్ప పరిచర్య వాళ్ళు చేయగలిగినరంటే నాట అపోస్తులు చేయగలిగింద్రంటే చూడండి ఎంత గొప్ప విశ్వాసము ఎంత గొప్ప సమర్పణ వాళ్ళది ఎంతగా ప్రభువును వాళ్ళు ప్రేమించరు ఎంతగా ఆయన పరిచర్ను వాళ్ళు ప్రేమించరు మనకు అర్థమవుతాయి కదా ఈ విషయాలు చదివినప్పుడు ఈ విషయాలు ధ్యానించినప్పుడు ప్రభువు హెచ్చరిస్తుంటే అయినా పర్లేదు ప్రభు నేను వెళ్ళిపోతానని చెప్పి ముందుకు వెళ్తున్నాడు అనంటే చూడండి ఆయన ఆయన విశ్వాసము ఆయన ఎంత ఎంతగా ప్రభు పరిచర్ని ఆయన ప్రేమిస్తూ వచ్చినాడు ప్రభు పని చేయాలని ఎంత ఆశ కలుగున్నాడు ఎంత ఆసక్తి కలిగిన ఆత్మల పట్ల భారం ఎంత కలిగున్నాడు ఆయన చూడండి ఈ గుణగాణాల్లో ఒక్కటన్నా మనలో ఎంత టైం వేస్ట్ చేస్తామో మనం ఎంత టైం కిల్లింగ్ చేస్తామో ఎంత టైం పాస్ చేస్తామో మనం అదే రీతిగా ఎన్ని మనకు ఎన్నిసార్లు శోధన పడిపోతాము స్థిరంగా ఉండం మనం మనకి సరైన సాక్ష్యం మన మీద లేదు అదే రీతిగా నమ్మకత్వం మనలో లేదు ప్రభువును మనకు ఎన్నో ఆటంకాలు కనిపిస్తూ ఉంటాయి పాన పరిచర్ ఇబ్బంది దేన్ని అన్నిటిని అర్థంగా తెచ్చిపెట్టుకుంటాం కాబట్టి ప్రభువు మనకు తెలియజేస్తా ఉన్నాడు ఎందుకు ఈ విషయాలు తెలియజేస్తాడు అంటే నాటి పౌరులు యొక్క పరిచర్య అని నిన్న కూడా చెప్పిడు అన్న వాక్యం మనం సిద్ధపడాలి పరిచర్య జరగబోతుంది విశేషమైన కార్యాలు జరగబోతా ఉన్నాయి అని చెప్తూ వచ్చినాడు నేను అన్న సాయంత్రం వాక్యంలో కూడా ఎందుకు పౌరులు ఎందుకంటే ఆయన రాక సూచనలన్నీ నెరవేరుతా ఉన్నాయి ఎన్నో చూస్తా ఉన్నాం లోకమంతా కూడా యుద్ధ సమాచారాలతో నిండిపోయింది లోకంలో వేదనే కనపడతా ఉంది లోకంలో భ్రష్టత్వమే కనపడతా ఉంది మనం అనుకుంటున్నాం లోకమంతా బాగుంది చాలా చక్కగా ఉంది అని మనం అనుకుంటున్నాం అంతే దాని బయటంతా కూడా వేదన ఉంది కష్టం ఉంది కష్టం రాబోతుంది లోకానికి కొంత కొంత భాగంలో ఏమో వేదన పడతా ఉన్నారు అది మిగతా భాగాలకు కూడా వ్యాపించబోతా ఉంది మనం అపోస్తుల పరిచర్యకు సిద్ధం కావాలంటే ఈ గుణగణాలు మనలో ఉండాలి మనలో టైం కిల్లింగ్ ఉండకూడదు మనం సిద్ధపడాల ప్రభు ఎప్పుడు పిలుస్తాడో అప్పుడు ఆ పిల్లి మనం సిద్ధపడాలి సమ అన్ని సమకూర్చుకోవాలి అన్ని సరిచేసుకోవాలి మన బలహీనతలు తొలగించుకోవాలి స్థిరంగా ఉండాల నమ్మకంగా ఉండాల మంచి సాక్ష్యం పొందుకోవాలి ఎన్ని శ్రమలు ఎన్ని కష్టాలు వచ్చినా ముందుకే పోవాలి మన ప్రాణాన్ని ప్రాముఖ్యంగా ఎంత మాత్రము ప్రియముగా ఎంచుకోకూడదు ఇది ఈ లో ఈ రోజుల్లో మనకు కావాల్సిన ప్రాముఖ్యమైన గుణగణం నేను అదే అడుగుతున్నాను ప్రభు ఏమని ప్రభావ ఇప్పుడు బాగానే చెప్తున్నాను వాక్యము బయటికెళ్ళి బాగానే దిరిగొస్తున్నాను రేపు ఏమన్నా అడ్డంకులు ఉంటే రేపు ఏమైనా ఇబ్బందులు ఉంటే రేపు ఏమన్నా అయ్యి నీ స్వార్థ చెప్తే అటంకిస్తామని చెప్తే ఇంతే ఆసక్తిగా ఇంతే ధైర్యంగా నేను పోగలనా ప్రభు నేను పోవాలి అటువంటి పరిచయకు నన్ను సిద్ధపరచు ప్రభావ నేను ఏది కూడా ప్రియంగా ఎంచుకోకూడదని ప్రార్థన చేస్తాం ప్రభు సహాయం చేస్తాడు ఎందుకు ఈ లోకం ఏముంది లోకంలో మనం ఎంతో కాలం ఉండం ఇప్పుడు కాకపోతే రేపు పోతాం అప్పుడు పోయినా ఇప్పుడు ప్రభు విలిస్తేనే పోతాం మనంతటా మనం పోం కాబట్టి మనం ఎందుకు భయపడాలి ప్రభు ఉన్నాడు ఆయన సహాయకుడు వాళ్ళ పరిచయలో అన్నిసార్లు ప్రభువు తప్పించలేదు కొన్ని కొన్నిసార్లు శ్రమాలకు అప్పగించాడు వాళ్ళు భయంకరంగా కొట్టించుకొని జైల్లోకి పోయారు అక్కడ అద్భుతం చేశాడు దేవుడు ఎందుకు ఆ జైలు ఉన్న అధికారి మారాలండి ఆయన ఏ పని చేసినా ఒక విధానం ఉంటది ఒక ఒక అర్థం ఉంటుంది ఖచ్చితంగా ఏ అర్థం లేకుండా ఏ శ్రమకు అప్పగించడు కాబట్టి ఆయన చిత్త ఆయన ఉద్దేశం ఎరిగి మనం పరిచయం చేయాలి ఎన్ని కష్టాలు వచ్చినా మనం సమర్పించు అటువంటి పరిచర్కి మనకు సిద్ధం కావాలి అటువంటి పరిచర్ మనం చేయాలని మనకు ఆశ ఉందంటే ఈ గుణగాలు మనలో ఉండాలి ఈ గుణాలు మనలో లేకపోతే మనం చేయలేమన్నట్టు ఎట్లయితే వాళ్ళు పిలిచినప్పుడు వెరక్కి వెళ్ళిపోయినారో మన పరిస్థితి కూడా అట్లానే ఉంటదన్నట్టు ప్రభు చిత్తాన్ని నెరవేర్చలేని వారంగా మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి పోవాల్సి వస్తుంది కాబట్టి ఆ రీతిగా మనం ఉండకూడదనే ప్రభు కోరుకుంటున్నాడు ఆయన పిలిచినప్పుడు వెళ్ళి నమ్మకంగా పని చేయాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు కాబట్టి ఈ విషయాలు మనకు తెలియజేస్తా ఉన్నాడు కాబట్టి ఆ రీతిగా మనం సిద్ధపడదాం దేవుని పరిచయం చేద్దాం ఆయన నామాన్ని మహింపరుద్దాం అటువంటి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించాలని అర్థం చేస్తున్నాను పరిశుద్ధమైన తండ్రి ప్రేమ కనికరం కలిగిన దేవ కృప కలిగిన మా ప్రభు నీకు ఎంతగానో స్థుతులు స్తోత్రాలు చెందిస్తున్నాడు ప్రభు ఇంతవరకు తండ్రి నాయన ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నందుకే నీకు స్తోత్రములు ప్రభావ అను తండ్రి అపోస్తులైన పౌలు యొక్క పరిచర్యను తండ్రి నాయన మీరు మాకు ఇంతవరకు కూడా వివరిస్తూ వచ్చినాడు ఆయన ఉన్నటువంటి గుణగణాలు ప్రభు తండ్రి మీరు మాకు తెలియజేస్తూ వచ్చినారు ఆయన త్వరపడుతున్నాడు ప్రభావ నీ కోసం ఎక్కడా కూడా టైం వేస్ట్ చేసుకోకుండా త్వరగా వెళ్ళిపోవాలని చెప్పి అన్ని చక్కపరుచుకుంటున్నాడు వెళ్ళి పరిచర్ చేయాలని ఆయన ఆశపడుతున్నాడు ప్రభు అను తండ్రి ఆ రీతిగా మేము కూడా ముందుకు పోవాలా తండ్రి ఆయన ప్రభావ స్థిరంగా ఉన్నాడు మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు నమ్మకంగా ఉన్నాడు ఎన్ని శ్రమలు ఎన్ని కష్టాలు వచ్చినా దేన్ని కూడా లెక్క చేయకుండా ముందుకెళ్తున్నాడు తండ్రి అటువంటి అనుభవంలోనికి మేము కూడా రావాలా ప్రభావ ఇంతవరకు తండ్రి ఆ రీతిగా మేము సిద్ధపడలేకపోయినాం ఆ రీతిగా తండ్రి మేము మేము ఇంకా ప్రభా సిద్ధం కాలేదు తయారు ఆ గుణగణాలు ఇంకా మాలో లేవు మేము సమయాన్ని వ్యర్థపరుచుకుంటున్నాం కానీ స్థిరంగా లేము పట్టపోతున్నాం లేస్తున్నాం ప్రభావ ఇటువంటి జీవితం నుంచి మమ్మల్ని విడుదల దచ్చేయని మమ్మల్ని క్షమించండి నేనా ప్రభా మీ పిలుపులు అందుకొని మీకు తగినట్లుగా ముందు రోజుల్లో నేను ఎన్ని కష్టాలున్నా ఎన్ని నిబంధనలు ఉన్నా ఎన్ని వ్యతిరేకతలు ఉన్నా మేము పరిచర్య చేయాలా ప్రభావ అలా పరిచర్ చేస్తేనే మీ రాజ్యంలో మేము గొప్పవరంగా ఉంటాం అలా పరిచయ చేస్తేనే మేము లక్ష నలభై నాలుగు వేల అలా చేయకపోతే మేము ఏ ఫలము లేని వారం ప్రభు గొప్ప జనంలో కలిసిపోతాం ప్రభావ అరి ఉండడానికి ఇష్టపడడం లేదు తండ్రి నా ప్రభా నేందు ఆయన ప్రత్యేకంగా బల నమ్మకమైన మంచి దాసుదా అనే పదం కోసం ప్రభావ మేము ప్రయాసపడుతున్నాం మీరు మాకు సహాయపడండి కానీ పరిచర్కి మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి నేను మా మార్గం చేయండి అయినా ప్రభావ మళ్ళీ ఇంకా లోటుపాట్లుంటే వాడు అన్నింటినీ కూడా సరి అవకాశం రై చేయండి సహాయపడండి బలపరచండి ప్రభావ మీ ఆత్మతో నింపండి అయినా ప్రభావ ఎన్నో దుర్బోధలు ఈ లోకంలో దిగుతా ఉన్నాయి ప్రభావ ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఈ లోకంలో ఉంటా ఉన్నాయి ప్రభావ పరిస్థితుల్లో తండ్రి ఆయన నైనా మీ వైపు చూస్తూ ఉడికి ఎడమకు తిరగకుండా నీ వైపు చూస్తున్న నీ పరి నీ వైపు చూస్తూ నీ దగ్గరికే ముందు పరచడానికి సహాయపడమని ప్రార్థిస్తుంది దాని మీద నాయన ప్రభా అటు నడిపించండి నాయన ప్రభా రైతే మిమ్మల్ని సిద్ధపరచమని మా ప్రియులను బట్టి కూడా మీ పాదాలు చెందు మొర పెడుతుండగా మా ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోనండి కానీ ఎంతో మంది ప్రభావ ఎన్నో ఇబ్బందులు కూడా అనారోగ్యాలు వెళ్తా ఉన్నారు ప్రభావ ఎన్నో నా తండ్రి ఎన్నో పరిస్థితులు ప్రభావ తండ్రి వెరిగిన వాడవు ప్రభావ ప్రతి ఒక్కరి జీవితాల్లో మీరు కార్యం జరిగించండి దేవి సిస్టర్ ను బట్టి మీ పాదాలు చింత మొర పెడుతున్నాం తండ్రి తన సర్జరీ విషయంలో ప్రభా మీరు కార్యం జరిగించండి తర తన సర్జరీ లేకుండానే ప్రభా తను సంపూర్ణంగా స్వస్థపరచండి తండ్రి తండ్రి ప్రభావ భర్త తండ్రి సంపూర్ణంగా తాగు నుంచి విడుదల పొందాలా కుటుంబం వెలుగులకి రావాలా రక్షణలోనికి రావాలా ప్రభావ మీరే సహాయం చేయండి రవిచల్ల బ్రదర్ బట్టి ప్రార్థిస్తున్నాం కిడ్నీ లివర్ హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి విడిపించండి సంపూర్ణంగా స్వస్థపరచండి సంపూర్ణ మారు మనసు రక్షణ దయచేయండి ప్రభావ రాజేష్ బ్రదర్ క్యాన్సర్ ను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి సంపూర్ణంగా స్వస్థపరచండి ప్రతి క్యాన్సర్ కరం నుంచి విడిపించండి మీ సాక్షి నిలబెట్టుకోండి రీనా సిస్టర్ ను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి నేను తన పక్షవాతంతో బాధపడుతుంది ఎంతో కాలంగా తండ్రి నేను మేము మొరపెడుతున్నాం తండ్రి మీరు స్వస్థపరచండి కావలసిన అవస్థలు తీర్చండి కావలసిన ఆదరణ దయచేయండి బలాన్ని ధైర్యాన్ని దయచేయండి నేను వారి బిడ్డలకు మీరు తోడుగా ఉండండి వారి చదువుల్లో మీరు తోడుగా ఉండండి పదని ప్రభా మీరు దీవించి మనం ఆశీర్వదించి మనం తండ్రి ఆనసీమ గారి కాలు సర్జరీని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభావ ఆటంకాలు తొలగించండి మీరే సంపూర్ణంగా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను సంపూర్ణ ఆరోగ్యం దయించేయండి ప్రభావ సరిత శిష్యుని బట్టి నేను మీ పాదాలు చింత మొరపెడుతున్నాను తను బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతుండగా ప్రభావ మీరే జ్ఞాపకం చేసుకోనండి నేను సంపూర్ణంగా స్వస్థపరచం విడుదల అనుగ్రహించండి నా ప్రభావ కుటుంబం అంతా కూడా ప్రభావ రక్షణ పొందాలా అతన్ని మీ గొప్ప కార్యం వారి కుటుంబంలో ప్రార్థిస్తున్నాను నా తండ్రి ఇలా చిన్న పాపను బట్టి ప్రార్థిస్తున్న తండ్రి తనకి కాళ్ళు బోన్ తండ్రి పెరగకుండా మీరు సహాయపడండి నాయనా ప్రభావ ఇటువంటి నా ప్రభావ తండ్రి నైనా ఎటువంటి నైనా ఇబ్బందులు లేకుండా మీరు తొలగించండి నా ప్రభా మీరే సంపూర్ణంగా స్వస్థపరచండి మీ సాక్షి నిలబెట్టండి కుటుంబం అంతా కూడా లక్షణలోకి రావడానికి మీరే సహాయపడండి ప్రభావ శివదాస్ బ్లడ్ శివదాస్ బ్రదర్ యొక్క బ్లడ్ క్యాన్సర్ గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి నా తండ్రి నా ప్రభా మీరే సహాయపడండి నా బ్రదర్ ని సంపూర్ణంగా విడిపించండి సంపూర్ణ స్వస్థ అనుగ్రహించండి సాక్షిగా మీ నామానికి మయంకరంగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి తిల్లి బ్రదర్ బట్టి మీ పాదాలు ఎంత మొరపెడుతున్నాం తన మంచి జాబ్ అనుగ్రహించండి ప్రభావ తన తన చేసే ప్రతి పనిలో మీరు తోడుగునండి తన పరిచయంలో మీరు తోడుగుండండి కుటుంబానికి మీరు తోడుగుండండి ఆయన ప్రభావ మీకు భయంకరంగా తన మీ పరిచయలో వాడబడినట్లుగా మీరు కృప చూపించండి నవనీత శిషణను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి నా ప్రభావ మీరే విడుదల అనుగ్రహించండి సంపూర్ణంగా స్వస్థపరచండి ఆయనకు కావాల్సిన ఆదరణ ధైర్యం మీరు దయచేయండి ప్రతి అవసరం మీ మహిమశ్వరంలో తీర్చుమని ప్రార్థిస్తుంది అన్వికా పాపను బట్టి మీ పాదాల చిందపెడుతున్నాం ప్రభావ ఐషుగర్ నుంచి విడిపించండి సంపూర్ణంగా స్వస్థపరచండి మీ సాక్షిగా మీ నామానికి మయం పరంగా నిలబెట్టండి నేను దీర్ఘాక్షి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అదే రీతిగా తండ్రి నాగేశ్వరరావు బ్రదర్ని బట్టి మీ పాదాలు అంత మొర పెడుతున్నాం తన లంగ్స్ లో కిడ్నీస్ లో నా తండ్రి ఎన్నో సమస్యలు ఉంటా ఉన్నాయి వాటి అన్నింటి నుంచి మీరు విడిపించండి సంపూర్ణంగా స్వస్థపరచండి కుటుంబం కూడా ప్రభావ మీ రక్షణలో నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి రీతిని బ్రదర్ కూడా ప్రభావ తండ్రి మీరే సంపూర్ణంగా స్వస్థ సంపూర్ణంగా స్వస్థపరచండి కుటుంబం కూడా రక్షణలోకి రావడానికి మీరే సహాయపడండి అదే రీతిగా జర్మీయ బ్రదర్ను బట్టి మీ పాదాలు చెంత మొర తండ్రి ఆయన ప్రభావ మీరు ముట్టండి తాకండి ప్రతి బలహీనత నుంచి ప్రతి అనారోగ్యం నుంచి విడిపించండి ప్రతి నొప్పి నుంచి మీరు విడిపించండి సంపూర్ణంగా ప్రభావ మీరు స్వస్థపరచండి నన్ను మీ సాక్షుగా మీ నామానికి మహిమకరంగా నిలబెట్టండి ప్రభావ నన్నుకు ఎంతో ఆదరణ దయచేయండి కుటుంబాన్ని ప్రభావ మీ పనులతో శాంతి సమాధానం అనుగ్రహించండి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన ప్రతి అవసరం తక్కువ నేను తీర్చమని ప్రార్థిస్తున్నాను మీ సాక్షులు లేవనైతే మీ సేవకులో బహుబలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను అదేవిధంగా ప్రభావ కే ప్రతి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కుటుంబాన్ని బట్టి మీకు ఆలోచనతో మొదపెడుతున్నాం ప్రతి ఒక్కరిని ప్రభావ కుటుంబాల మీ పర్లోకి శాంతి సమాధానం తెచ్చండి మరికొన్నటువంటి ఇరుకులు ఇబ్బందులు పోరాటాలు సమస్త మెళ్ళిన దేవుడో ప్రభావ వాటన్నింటినీ కూడా ప్రభావ మీ మహిమనుషుల నుంచి తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరిని మీ సాక్షులు నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నా ప్రాముఖ్యంగా తండ్రి నీ పిలుపుకు తగినట్లుగా నాయన ముందుకు పోవడానికి మీరు సహాయపడని అతితో మీరు సిద్ధపరచండి తొలగించండి కావాల్సిన జ్ఞానాన్ని మీరు అనుగ్రహించండి ప్రభావ ఏ విషయంలోనూ భయపడకుండా ముందుకు పోవడానికి మీరే సహాయపడమని ప్రార్థిస్తున్నారు తండ్రి ఇంతవరకు కూడా ప్రభ్వా ఈ ప్రేర్లో మీరు మాకు తోడుకున్నందుకే మిక్స్పోతున్నారు అనేక మంది విషయాలు మాతో మాట్లాడినందుకే మీకు స్తోత్రాలు ప్రభావ ప్రతి వాక్యాన్ని ప్రభావ మేము భద్రపరుచుకున్నట్లు మీకు సహాయపడండి ఇరు ఫలింప చేయండి ఈ వాక్యం దృష్టిలో దొంగలించుకోండి మీకు సహాయపడము వాక్యాన్ని తగినట్లుగా మేము కృప చూపించాం తండ్రి ఇంతవరకు మీరు చేసిన ప్రతి సహాయం వరకే స్కృతులు స్తోత్రాలు చెల్లిస్తాం యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి ఆ మెయిన్ సమాధానం కదాకాలం కామెయిన్ ప్రెసిడెంట్ ప్రెదర్ అందరికి ప్రదర్శందర్ ప్రెసిడెంట్